్రహ్మ పద బ్రహ్మన్సాద్రీమహాగనాధిపతాశివసమారం శంకరాచార్యమ్యమా చార్య పందే గురు పరపరా్యాంచు మే వాన శుక్ శ్రోత్రమోయాణమనిషదం బ్రహ్మ నిరాకర మారాకరోత్ అనిరాకరమ నిరాకరణం మేస్సు తాత్మనిర ఉపనిషత్సూ ధర్మాస్ శా మఘవన్మత్యం వా ఇదం శరీరం ఆత్మ మృత్యునా ద్యామత్యా శరీర్యాత్మనోధిష్టానం ఆత్తో వై స శరీర స్త్రి నవ స శరీరస్ సత స్త్రియాియోరపహతిరస్ ే క్షుద్రగంతమో వివేకహీనా స్వభావ బహిర్విషయాపహరతేత స్వభావమో అంటే అజ్ఞానమోన స్వభావం అంటే ఏదో అనుకున్నారా స్వభావం అంటే చాలా మంది స్వభావం స్వభావం చాలా బాగుందనుకుంటారు స్వభావం అంటే అంతలో అజ్ఞానమో అర్థం చుట్టినప్పుడు ఉండేది ఆ స్వభావం అంటే ఏదో చాలా రెస్పెక్టబుల్ అని అనుకుంటారు స్వభావ అవిద్య విద్య చుట్టినప్పటి నుంచి దేహాభిమానం గలవాడే అనే అజ్ఞానంలో ఉంటాడు ఆ కారణం చేత సామాన్యులు వివేకహీన ఆ వివేకం ఉండదు వివేకం ఇస్టి అంటే దేహము ఆత్మ నేను దేహము వివేకం ఉందా లేదా వివేకం ఉంటే వాడు వేదాంతంలో మొదటి అడుగు వేసేయడం అర్థం వివేకం లేకుండా దాని మీద ఫోకస్ చేయకుండా ఇతర విషయాల మీద నాన్ ఎక్సెన్షియల్ థింగ్స్ మీద ఫోకస్ చేసుకుంటూ పోతే సో దాని అర్థం ఏంటంటే వాడు ఎంతటి ద్వంసుడైనా పండితుడైనా కూడా వివేకహీనుడే అనబడతారు సో ఇటువంటి వివేకం ఈ పండితులు విద్వాంసులు సాంఖ్యులు నైయాయికులు కార్కికులు వీళ్ళందరూ కూడా చాలా ఘోరంగా చాలా తప్పు చేసి సత్యాన్ని తెలుసుకోలేక రకరకాలుగా ఆల్ కైండ్స్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తారు ఆల్ కైండ్స్ ఆఫ్ మిస్టేక్స్ ఫిలాసఫైజ్ చేసి కూర్చుంటారు మీరు ఎప్పుడైతే మిస్టేక్ ని ఫిలాసఫైజ్ చేశారో ఇంకా వాడు బాగుపడే ప్రసక్తి చేయలేదు వాడికి అర్థం కాదు ఇంకా వాడికి చెప్పడం కష్టం కూడా మిస్టేక్ చేస్తూ ఏ ఫిలాసఫీల రూపం దానికి ఇవ్వకుండా మనం మిస్టేక్ చేసుకున్నామనే సంగతి తెలియని వాడు తెలుసుకునే అవకాశం ఉంటుంది మనం మిస్టేక్ చేస్తున్నాము అని తెలుసుకున్న వెంట వెంటనే ప్రాబ్లర్స్ అలా కాకుండా మిస్టేక్ ను ఫిలాసఫై కేసెస్ పెట్టేస్తే సో మనకి ద్వైతం నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఒక్క పాయింట్ వన్ పర్సెంట్ అభేదం అనుభవానికి వస్తుంది సో ఈ భేదానికి ఫిలాసఫీ అక్కట్లా ఎందుకంటే భేదానికి ఫిలాసఫీ ఎందుకు అందరికీ వచ్చే అనుభవం అది ఈ పాయింట్ వన్ పర్సెంట్ వస్తున్న అనుభవం ఉందే అభేదం దానికో ఫిలాసఫీ అవసరం సో భేదాన్ని ఫిలాసఫీ చేసేసి దాన్ని థియలాజికల్గా దానికి ఎవరు సక్యేసి అలాగే దాని మీద నడిపించకుండా పోతుంటే అటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు అని చూసినాం మనం వాళ్ళే పండితులు ఎలా ఉన్నప్పుడు ఇంకా సామాన్య జనుల మాట చెప్పేదే ఉంది ఎందుకంటే ఈ దేహాభిమానం కలిగిన వారు క్షుద్ర అంటే అల్ప ప్రాణులు మనవులు కూడా ఇంక్లూడెడ్ వీళ్ళు స్వభావత ఏదా అంటే పుట్టినప్పటి నుంచి అధ్యయనంలో ఉంటారు కనుక దహిర్దశగా అపహృత చేత అది పాయింట్ బాహ్యము నుండి అపహరించి వేయబడినా అంటే దొంగిలించబడినా వివేక జ్ఞానము గలవారు బుద్ధిశక్తి గలవారు ఎప్పుడు కూడా భోగాసక్తి ఉంటే వాడికి హయ్యర్ ట్రూత్ తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంది కూర్చుంది ఎందుకంటే ఈ చోరులు చాలా చాలా హానిని కలిగిస్తారు బుద్ధి ఉండేటువంటి ఆ సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని కొంత అపహరించు కూర్చుంది కాబట్టి ఈ మహావిద్వాంసులు అనబడే వారే ఇంకలా తప్పు చేస్తే ఇంకా సామాన్యులు వాటి శక్తిదే ఉంది తస్మాత్ ఇదం త్యక్తంబాహ్యైషణ అనన్యశ పరమహంస పరివ్రాజకై అమి వేదాంత విజ్ఞానపరైరే పూజ్యతమై ప్రజాపత్యం క్షేమం సంప్రదాయ అనుసరద్పనిబద్ధం ప్రకణుష్టయే తస్మాలన అందువలన ఈ జ్ఞానము ఏ జ్ఞానం ఇది ప్రాజాపత్యం ఇది విభక్తిని బట్టి అన్వయం చేసుకోవాలి ఇదంని అత్యక్ష సర్వవాక్య సనైహికత అన్వయించకూడదు ఎందుకంటే ఒకటేమో ప్రథమాయకం వచ్చినమును తృతీయ బహు వచ్చినవను కాబట్టి కరెక్ట్ గా అన్వయించుకోవాలి ఆ పదాలన్నీ దేనికి సంబంధించిన దాని గు కనెక్ట్ అయిపోతుంటాం ఇదం ఎక్కడుంది ప్రారంభంలో ఉంది వేదనీయం కనక్షణం ఇంకా ఇలాగా ప్రాజాపత్యం సంప్రదాయం అనుసరద్ధి అలాంటి పెట్టండి ప్రాజాపత్యం ప్రాజాపత్యం జ్ఞానం ప్రజాపతి చేత బోధింపబడిన విజ్ఞానం ఇదం విజ్ఞానం ప్రజాపత్యం తర్వాత ఇంకా ఏమంటది ప్రకరణ చతు ఉపనిబద్ధం ప్రకరణాలుగా అది స్ట్రక్చర్ చేయబడినది రచించబడినది అంటే అరేంజ్ చేయబడింది నాలుగు ప్రకరణాలు ఏంటంటే యేషోక్షని పురుషోష ఒక ప్రకరణం తర్వాత ఏమో అది జాగ్రత్త వస్తుని ఘోషిస్తుంది తర్వాత యహా స్వప్నధీయమానస్థితి తర్వాత సుశుప్తి ఎందుకో సంప్రసాద అది మూడవది నాలుగవది ఈ మూడింటికి అతీతమైనటువంటి సుర్యతత్వాన్ని నాలుగో ప్రకరణంలో ఇప్పుడే జరుగుతున్న మగవన్ మస్య్యం వాయుదం శరీరం ఆప్తమృత్యున సో ఎవడైతే దేహాభిమానానికి అతీతంగా ఉంటాడో వాడికి ప్రియాప్రియముల యొక్క స్పర్శ ఉండదు ఇది నాలుగులది సురీ ఈ నాలుగు ప్రకరణాలుగా రచించబడినటువంటి ప్రజాపతి యొక్క ఉపదేశం ఏదైతే కలదో ఇది వేదని అనేది తప్పక తెలుసుకున్నది దీన్ని తెలుసుకోవాలి సో మనం జీవితంలో అనేకం తెలుసుకుంటాం కానీ ఉపయోగపడేదేదో తెలుసుకోం అవసరం అవసరమైనది ఏదో తెలుసుకోం మన మన జీవితం అలాగే ఉంటుంది నాకు సడన్ గా ఒక కథ గుర్తుకొచ్చింది మీరు విన్న కథ ఇది ఒక బోట్లో అంటే పడవ దాటుతున్నాడు ఓ పండితుడును పడవ దాటించి ఆ పల్లెవాడు పడవ దాటిస్తాడు వాడు పడవ దాటిస్తున్నాడు పండితుడు ఈ పండితుడు ఇంక ఈ అరగంట పొడుతుంది టైం పొడవు దాడడానికి నది సో నది మధ్యలో ఉండగా ఈ వీటితో ఎరా అని సంభాషణ అవదు ఇక్కడ ఎరా ఎరా నువ్వేమైనా చదువుకున్నావా అని అడిగారు అదే లేదండి పంపగారు మీరేమో చాలా శాస్త్రాలు చదువుకుంటారు నేనేమి చదువుకోలేదండి అని అన్నాడు నాకేం చదువు బాబాయ్ మీరు అన్నా డబ్బులు స్టే తిన నాకేం నేను ఎన్ని శాస్త్రాలు చదువు చదివేదో తెలిసినా బాబాయ్ తెలిసిన నీకు అని అడిగారు ఆయన పాపం ఏదో ఒక రకమైన ఉల్లాసంగా అంటే ఎవరన్నా నాకు తెలియవా చెప్పండి అన్నా అంటే నేను తర్కం చదివాను నువ్వు చదివా తర్కం నేను లేదండి అయితే నీ వన్ ఫోర్త్ జీవితం వేస్తాను ఓకే నేను వ్యాకరణం చదివాను నువ్వు చదివా వ్యాకరణ అయితే నీకు అనదరు వన్ ఫోర్త్ లేదు నేనేమో జ్యోతిషం చదివాను నువ్వు కొన్ని జ్యోతిషం కాబట్టి మరొకటి ఇంకోటి నీ జ్ఞానం జ్యోతిషం సమదార్ నా నువ్వు చదివారు అవలేదు త్రీ ఫోర్ థర్డ్ త్రీ ఫోర్త్ కూడా వేస్తుంది తర్వాత సంస్కృత సాహిత్యం చదివేవాళ్ళు ఏ చదవలేదు నీ ఎంటైర్ లైఫ్ లేదు త్రీ ఫోర్త్ లైఫ్ వేస్తాను అన్నారు ఆయన ఈ లోపల పడవ చుడిగొండలా పడుతుంది అప్పుడు వాడు అడుగుతాడు బాబా నీకు ఏతని అంటే నాకు తెలియదు ఈత ఈత ఏదీ స్కిల్ నా దగ్గర లేదని చెప్పాడు అంటే నాది త్రీ ఫోర్తే వేస్తా బాబా మీరు మొత్తం వేస్తూ సెలవు గుడ్ బాయ్ ఏం చెప్పేసి వాడు ఏమో దూచేసి ఈదుకుంటూ వెళ్ళిపోతాడు ఈయన చుదుగుండంలో కానీ స్వర్గానికి కాబట్టి జీవితానికి అవసరమైన చదువు మనకు తెలియదు అది తెలియదు మిగతా చాలా తెలుస్తాయి వాటిల్లో చాలా చాలా విషయాలను మనం సంపాదించి సమర్థంగా నిర్వహించి కానీ మనకే అర్థమైపోతూ ఉంటుంది ఏంటంటే మనం సంపాదించింది సమర్థంగా నిర్వహించింది అంతా కూడా చాలా బల బాహ్యంగా ఉంటుందని సూపర్ ఫిషియల్ గా ఉంటుందని అది మనకి ఆత్మసంతృప్తిని ఇవ్వలేదని ఆ పూర్ణత్వాన్ని ఇవ్వలేదని మనకే అర్థమవుతూ ఉంటుంది సో కాబట్టి దీన్ని తెలుసుకోవాలి ఈ ప్రజాపతిక విజ్ఞానాన్ని దేహ దేహానికి అతీతమైన ఆత్మజ్ఞానము ఒక ప్రజాపతి గారి చేత బోధించబడినది దీనిని తెలుసుకోవాలి దీని స్థానం ఏమిటంటే సశరీరం వాపసంతం అశరీరం వాపసంతం శరీరాభిమానానికి అతీతంగా ఉన్న వాడికి సుఖ దుఃఖముల స్పర్శం ఉండదు వాడు మోక్షాన్ని పొందిస్తాడు జీవనముక్తుడవుతాడు సో నవై సశరీరస్య సత ప్రియాతి వాడు దేహాభిమానం పెట్టుకుని బతుకుతూ ఉన్నంతకాలం వాడికి సుఖ దుఃఖముల ప్రవాహం తొలగిపోయే ప్రసక్తే లేదు ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్ రెండు కలిసి మొత్తం తత్వం అంతా కూడా దాంట్లో ఇది ఉన్నది సో ఇది వేద నిర్యం తప్పనిసరిగా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి సరే తెలిసేసుకుందాం అని మామూలుగా సైక్లో స్టైల్ చేసి ఇచ్చేసేయండి అందరికీ సైక్లో స్టైల్ చేసి ఉన్న అడ్రస్ వాళ్ళందరికీ పంపించేయండి రెండు వేల అడ్రస్లు ఉన్నాయి మన దగ్గర ఇస్తూ వాళ్ళందరికీ సైక్లో స్టైల్ చేసేసి ప్రజాపత్య సిద్ధాంతాన్ని స్వామి జీవి వాళ్ళందరూ తెలుసుకుని పురతార్తారు అలా వర్క్ అవుతారు ఇట్స్ నాట్ లైక్ దాట్ కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏమిటా కండిషన్స్ అంటే చెత్త సర్వ బాహ్య విషణ ఏషణ కోరిక బాహ్యమునకు సంబంధించిన కోరికలు ఎన్నైతే ఉన్నాయో అన్ని విడిపితాయ అన్నీ సగల్స్ అని ఉంటారు ఎందుకంటే అన్ని కోరికల నుండి విముక్తియే వాణ్ణి ఈ కాలం యొక్క యొక్క బంధం నుంచి విడిపిస్తుంటారు మనము కోరిక అంటే దాని అర్థమే చాలా క్రిటికల్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా మరి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కోరిక అంటే దాంట్లో ప్యాస్ట్ అండ్ స్పీచర్ ఉంటుంది అప్పుడే దాన్ని కోరిక అంట సో కోరిక బంధించింది అంటే కోరిక అనే రూపంలో కాల ప్రవాహం వీడిని బంధించింది అని అర్థం వీడు ప్యాస్ట్లో గతంలో వీడికి సుఖదుఖానుభవం ఉంటుంది అది స్మృతిలో ఉంటుంది ఆ సుఖదుఖానుభవాన్ని బట్టి భవిష్యత్తును ఊహిస్తాడు మీరు మనస్సెత్తుడు కూడా కాల ప్రవాహంలో పనిచేస్తూ ఉంటుంది మనస్సు అంటే ఇటు ఫంక్షన్స్ ఇన్ టైమ్ మనస్సుకు అతీతమైన స్థితిలో టైం ఉండదు మనస్సులోనే టైం ఉంటుంది అందుకైతే మీరు మనస్సుతో సంకల్పించినప్పుడు టైమును మీరు సంకల్పిస్తే డైరెక్ట్ ఉంటుంది టైమును సంకల్పించకుండా టైం యొక్క ప్రవాహం చేత నిర్ధారితమయ్యేటువంటి కామనలు భయాలని సంకల్పించినట్లయితే ఆ రూపంగా ఇండైరెక్ట్ టైమే బంధిస్తూ కాబట్టి మనం టైం యొక్క బంధంలో ఉంటాం సో వీటికి గతకాలీన స్మృతులు ఉంటాయి సుఖ దుఃఖముల స్మృతులే ఉంటాయి ఇంకా వేరే స్మృతులు ఇంకా సుఖ దుఃఖానికి సంబంధించిన స్మృతులు ఉంటాయి వేరే ఉన్నా వాటితో సంబద్ధములై ఉంటాయి కాబట్టి ఆ స్మృతి చేత వీడు ఇన్ఫ్లుయన్స్ అయ్యి నాకు భవిష్యత్తులో ఈ సుఖం రావాలి ఈ దుఃఖం రాకూడదు అని కోరుకుంటాడు కాబట్టి కోరేడు అంటే వాడు వర్తమానం నుంచి జారిపోయి గతకాలీన స్మృతిని భవిష్యత్ కాలంలోకి ప్రాజెక్టు చేస్తున్నాడు అని అర్థం అంటే కాలం యొక్క బంధం నుంచి వీడు విముక్తుడయ్యి ఆ కాలాతీతమైనటువంటి ఆత్మను టైం దస్ రియాలిటీ ఆత్మను దాన్ని వీడు తెలుసుకోవాలి అంటే వీడు కోరికలని పూర్తిగా దిగిపెట్టేయాలి పూర్తిగా చెత్త సర్వ బాహ్య ఏ రకమైన కామన అనవసరం పేరు అనవసరం సో ఎందుకంటే ఎటువంటి కామన ఉన్నా కూడా దాని నుంచి భయం కుడుతుంది కామన నుంచే భయం కుడుతుంది ఎందుకంటే మీరు ఏది కానించినా దేనిని కోరినా కూడా ఆ అది అది అది చాలా నిత్యారూపంగా ఉంటుంది అంటే వచ్చిపోయేటుగా ఉంటుంది కాలగర్భంలో కలిసిపోయేటుగా ఉంటుంది ఏది కోరినా కూడా అంటే కాలగర్భంలో కలిసిపోయేదిగా ఉంటుంది నాకు పెళ్లి కావాలి పెళ్లి కావాలి పెళ్లి కనాలి ఇవిన్స్ వల్లి ఇట్ విల్ ఎండ్ బేమ్ వన్ డే ఆర్ కేసర్ నాకు సంతానం కావాలి సంతానం సంతానం కలుగుతుంది అది ఆ ఆ మంగళం కూడా తీరుకొస్తుంది నేనే అధ్యంత్రం లేదు అది కూడా ట్రాన్సియెంట్ ఎవ్రీథింగ్ నాకు డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు వస్తుంది అగరేక డబ్బుకి మొగలెలు వచ్చిన రాత్రి డబ్బులు విరిగా ఆనందం ఉండదు మనకి ఈ కోరికల అలా ఉంటాయంటే మీరు ఆలోచిించండి డబ్బు లేదు అనుకోండి చాలా బాధ రవుతూ ఉంటారు ఇబ్బంది పడతా ఉంటారు ఇందుకే ఏదైనా కొంటున్నాం అంటే లేదు ఫ్రీడమ్ ఉండదు ఏమండి వాడికి ఒక లక్ష రూపాయలు ఒళ్ళో కోసం తారనుకోండి ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఇప్పుడు సుఖంగా ఉంటుందని మీరు అనుకోండి ఎందుకంటే లక్ష రూపాయలు జాగ్రత్త పెట్టుకోండి వీడి దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనే సంగతి ఎవరికి తెలియకూడదు ఇంకో వాళ్ళకు కూడా తెలియకూడదు ఇంకో వాళ్ళకు కూడా తెలియకూడదు వీడి దగ్గర యాభై వందో రెండు వందలో ఉన్నాయంటే వాళ్ళు పట్టించుకోరు వీడి దగ్గర ఐదు లక్షలు ఉన్నాయని తెలిస్తే అందరూ వీడికి వేసుకొస్తా ఉంటారు వీడు ఎదుకేస్తుంది అంటే డబ్బు అని చూస్తాం నాన్నగారి ఒంట్లో బాగలేదని కూతుళ్ళందరూ చాలా వాళ్ళ వాళ్ళ కాపురాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ నాన్నగారి ఒంట్లో బాగోలేదని చూడడానికి వచ్చారు చూడడానికి వచ్చి వాళ్ళలో వాళ్ళు చిన్న చిన్న చెట్ గుసగుసాలు ఏమిటంటే నాన్న దగ్గర ఏమాత్రం ముందుందంట సొమ్ము ఈ పరిశ్రమ చేస్తుంది కదా ఏదో భద్రం తీసుకుంటాడు కదా ఎంత ముందు వీళ్ళలో వెళ్లి వచ్చాడు మనకి అన్నయ్య ఏమన్నా మనకు వటాకిస్తాను లేకపోతే అంతా వాడిపిచ్చేసుకుంటాడా అని అదోకదంగా నాన్న ఇస్తానంటే మాత్రం వదిలి నివరణ ఇస్తుంది నానే అదో సందేహం ఇవన్నీ ఆ నాన్న అక్కడ గడ్డి మీద ఉండగానే ఇవన్నీ నడుస్తాం ఈ సంసారం దగ్గర ఇంత విదూరమైన సంసారం ఉంటుంది పుత్రాద్రి ధనభాజీ సర్వత్రైతా విహితా రీతి ఎంత శ్లోకాలు కాబట్టి ఇవన్నీ స్వాంస్యం చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి తర్వాత భయంతో మనిషి బతుకుతూ ఉంటాడు భయము మనిషిని బానిసగా తీర్చుకుంది కేకెట్ బానిసని తీర్చిస్తుంది భయం ఉన్నవాడు వాడు వేదాంతానికి పనికిరాడు ఈ కనా అండర్స్టాండ్ దిస్ ఆ కాలం యొక్క ఘోరమైన బంధంలో తిప్పుతూ ఉంటారు కాబట్టి ప్రేమ లేదు అటాచ్మెంట్ లేరు సో ప్రేమ అంటే అది చదువుకోవడం ఎదిగిన దానికే ప్రేమ తగులు కూడా ఉండదు దాన్ని ప్రేమ అంటారు కాబట్టి మనకు ఉన్నది ప్రేమ లేకపోతే ఆసక్తి అన్నది ఎవరికోవాలి చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా బాహ్య ఏషణలు ఎన్నైతే ఉన్నాయో అన్నింటినీ కూడా విడిచిపెట్టాలి చెక్త సర్వ భాష్య విషణ నిజానికి మనం సంసారం నుంచి పొందదగ్గది ఏదీ లేదు దెర్ ఈజ్ నథింగ్ వర్త్ గెయిన్ ఫ్రం దేవర్ అండి అలాగా అలా మైండ్ ఏం చేస్తుందంటే ఏవో పిచ్చి పిచ్చి కల్పనలు చేస్తుంది అదేదే అలా కాదు ఇది పొందదగ్గది అది పొందదగ్గది అని కల్పనలు చేస్తుంది స్వర్గాన్ని పొందాలి కీర్తిని పొందాలి ప్రతిష్టని పొందాలి లేకపోతే ఇవ్వేవో కల్పనలు చేస్తుంది మనస్సు సో ఆ మనస్సు యొక్క కల్పనలను అన్నిటినీ కూడా తిరస్కారం చేయాల్సి ఉంటుంది చేసి మానవుడు తన యొక్క పూర్ణ స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సి కాబట్టి మనిషికి తనలోకానికి అనుభవానికి వచ్చేటువంటి ఒక లిమిట్ అపూర్ణత్వం లోటు వీటి అన్నిటినీ కూడా మెడిటేషన్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేసి వాటిని అన్నిటికీ అతీతంగా పూర్ణమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవాన్ని చేసుకోవాలి అల్టిమేట్ గా నేను పూర్ణుడను అనే సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి అంత డిఫికల్ట్ కూడా కాదు అది నిజానికి ధ్యానంలో తన సత్పురుషులతో సంఘం చేసినట్లయితే మనిషికి పూర్ణత్వ అనుభవానికి వస్తుంది ఎందుకంటే సత్పురుషులు ప్రాథమిక ఉండేటువంటి ఆసక్తికి వ్యతిరేకంగా ఆసక్తిని నిరాకరించే విధంగా వారు జీవిస్తూ ఉంటారు వారి ప్రసంగం అలా వారి యొక్క పాఠం వారి యొక్క చేష్టలు ఉంటాయి కాబట్టి వాళ్ళ సంఘంలో ఉన్నట్లయితే మనస్సు ముందు ఉండేటువంటి సంసార ఆసక్తి తగ్గుతుంది కాబట్టి మానవ నేను ఈ ప్రపంచం నుంచి కోరేది ఏది లేదు నథింగ్ నీసింగ్ లేదా తర్వాత మరి ఫుడ్ మాట ఏదైతే దేహానికి ఫుడ్ నాకు కాదు దేహంలో అతీతమైన ఆత్మస్వరూపు సో ఫుడ్ అండ్ మెడిసిన్ బాడీకి సంబంధించి బాడీ గట్టి బాడీకి దేహానికి లభిస్తాయి ఎలా లభిస్తాయంటే ప్రారంభ కర్మాధీనంగా లభిస్తాయి వీళ్ళు కోరడం చేత ప్రారంభ కర్మాధీనంగా లభిస్తున్నాయి వీడు అనుకుంటాడు నేను కోని సంకల్పించి కర్మ చేసాను కాబట్టి లభించిందని వీడు అనుకుంటాడు అంతా తప్పే ఆల్ ది వేర్ ఆ సంకల్పించింది వీడు కాదు మనస్సు కర్మలు చేసింది వీడు కాదు అహంకారము విజ్ఞానం కర్మలు చేస్తున్న ఆత్మ కర్మ చేయడు ఉండేది భోక్త కాదు కాబట్టి నేను సంకల్పించి పని చేసి సంపాదించి అనుభవించాననే స్టేట్మెంట్ ఏ టు జి అంతా తప్పే కాబట్టి సర్వ యసనలను యసన అంటే కామనా అని అర్థం త్యాగం చేస్తే ఫస్ట్ క్వాలిఫికేషన్ నెంబర్ వన్ తర్వాత అనన్య శరణ దీన్ని మీరు శరణ వేడుతారు శరణ వేయడం అంటే సైకలాజికల్ డిపెండెన్స్ అని అర్థం మానసికంగా దేనిపై మీరు ఆధారపడి ఉంటారు కానీ శరణము అని సో మనిషి ధనాన్ని అనేక వస్తువులను శరణ పెడతారు కొంత ధనం పోగేస్తాడు కదా కొంత ధనం రక్షిస్తుంది అనుకుంటాడు ధనం పోగేయడమే తప్పు కాదు ధనం రక్షిస్తుంది అనుకుంటాడు బంధువులు రక్షిస్తారని అంటారంటే పిల్ల మేక పిల్లా పిచ్చి వీళ్ళందరూ ఉంటే వీళ్ళు రక్షిస్తారనుకుంటాడు అది చూసారా మీరు పెద్ద వయసు వచ్చేపటికి కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు ఉంటే అన్ని దిలీ ఘోరమైన విషయం ఎందుకంటే కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంస్కారంలో వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటారు కానీ వీళ్ళని ఎందుకు రక్షిస్తారండి వీడిని వాళ్ళు రక్షిస్తారా అంటే ఏదో ఆటోలో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తారు కాబట్టి రక్షిస్తారు అలాగేదో భ్రమ కొడతాడు భయం భయంగా బతుకుతా ఉంటాడు ఆ పని చేయడానికి ఎవరైనా చేస్తాడు ఆ పని ప్రారంభాసీనంగా లభిస్తుందని అంతేగాని అది మనం కొడుకులు కనీస పెట్టుకుంటే రోపం వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి సేవ చేస్తారనుకుంటే అంత పొరపాటు అధికార ఒకటి స్విట్జర్లాండ్లో ఉంటాడు ఒకటి యునైటెడ్ స్టేట్స్ లో ఉంటాడు మన పట్టణం ఉన్న ఉన్నటువంటి పాలేరు వచ్చి సేవ చేస్తాం ఇంతకీ సేవ ఎవరికి చేయాలి దేహానికి చేయాలి కాదు కాబట్టి ఈశ్వరుణ్ణి తప్ప ఇంకా ఎవరిని దేన్ని కూడా శరణ వేరే ఈశ్వరుణ్ణే శరణ ఆత్మరూపంగా ఉంటాడు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే వైకుంఠంలో ఉన్నాడు అనుకున్నాను మళ్ళీ వేదాంతులు ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉంటాడు కాబట్టి ఆత్మహిష్ట మాత్రమే శరణ వేడాలి అంటే దేన్ని శరణ వేడకూడదు పరమహంస పరిరాజే హంస పరమహంస అంతే అజ్ఞానమి హంస అజ్ఞానాన్ని పోగొట్టుకున్నవాడు హంస హంసలలో శ్రేష్ఠుడు అంటే శ్రవణ మరణి అంటే నేను దాని యోగార్థం చెప్తున్నాను బ్రహ్మహంసే టైటిల్ ఉన్న వాళ్ళు మోక్షాన్ని పొందుతారని ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా ఇది నో దా ఈ రోజుల్లో టైటిల్కేమీ శ్రమపడక్కర్లేదు ఇంకా డిగ్రీ కంటే కొంత శ్రమ ఉంటుంది ఏదో కొంత ఇబ్బంది కానీ పేరుకి వెనకాల పెట్టుకునే బిఏ ఆఖరికి బిఏ పెట్టుకోవాలన్నా కూడా మీ దగ్గర సరైన సర్టిఫికెట్ లేకుండా మీకు బీఏని పెట్టుకుంటే ఇట్ ఈస్ ఏ పనిషబుల్ అఫెన్స్ పోలీసుకైనా అరెస్ట్ వాళ్ళు అరెస్ట్ చేయటం కొండ వాళ్ళు మామూలు తీసుకోకపోతారు అది వేరే సంగతి లీగల్లీ స్పీకింగ్ లేక అరెస్ట్ చేయ బిఏ డిగ్రీ లేకుండా మీకు బీఏ అని పెట్టుకోవడానికి వీల్లేదు సార్ మీరు పరమహంస అని టైటిల్ పెట్టుకోవచ్చు ముందు పెట్టుకుని ఎంఏనే పెట్టుకోవచ్చు వైరాగ్య ధురంధర అని ఇంకోటి ఎయిట్లు పెట్టుకో జ్ఞాననిష్ట అని ఇంకోటి ఐటిల్ పెట్టుకోవద్దు ఏదైనా సంస్కృతిలో కంపౌండ్స్ అలా చేసుకుంటూ పోవచ్చు కాబట్టి కొంచెం మీది మీకు తెలుసుకుంటే సంతోషం సంస్కృతం మీకు తెలివితే సంస్కృతం పండితులు ఉండే కనుక మంచి కవులు వాళ్ళు ఉంటారు అష్టవసనాలు శతావసనాలు దంచేస్తూ ఉంటారు వాళ్ళు పదాలు నిర్మించేటూ అర్చించేటట్టు విరిచి ఎంతంత గడబడైనా చేస్తారు కవులు అలాగే ఉంటారు అవి అవినాభావ సంబంధము ఉన్నాను నేను పొరపాటునే అవినాభావ సంబంధం ఉన్నాను ఆత్మకి ఈశ్వరకు అవినాభావ సంబంధము ఉన్నాను అంటే పక్కనే ఒక కవు అతను నేరేపన్యాసింది చెప్పడల్లా ఏమన్నాడంటే స్వామిజీ ఈశ్వరుని గురించి అది నా భావ సంబంధాలని చెప్పారు అన్నాడు నేను దేవత మీరు కథ కూడా లేదు సంస్కృత పదాన్ని విరిచేసి దాన్ని అలి ఒక తెలుగు పదం నా ఇంకో తెలుగు పదం భావ సంబంధము ఒక సంస్కృత పదం ఆ రకంగా దాన్ని అంటే ఎంత ఫోకస్ అంతా కూడా నేను అడుగుదా ఉన్నా అడగలేదు అంటే మీరు ఎప్పటికీ కూడా పదాలను ఇటు విరవాలా అటు విరవాలని అలా చూస్తూ ఉంటారా అని అడుగుదానుకున్నాను ఆయన అలాగే చూస్తాను ఒక అతను అన్నాడు నేను ఒకప్పుడు కమ్యూనిస్ట్ క్లాస్ అటెండ్ చేశారు వేదాంత క్లాస్ కాకినాడ నేను ఒకప్పుడు కమ్యూనిజం మీద ఉంది ఇవన్నీ ఇప్పుడు వేదాంతంలో గురిస్తాను అంటే మళ్ళీ ఇది కవిగారు లేదు కమ్యూనిటీ నిజం చెప్పిన ధీరుడి తను అని మీరు ఆశ్చర్యపోయా నా పాతవాడి దేవదేరు బాయ్ నువ్వు చెప్పిన అరగంట ప్రసంగం మాత్రం గడ గడ చాలా బాగుంది అని డిప్రెస్ నేను ప్రశంసించా సో ది పోయి సార్ లైక్ డాక్ కాబట్టి అటువంటి పండితులను ఏమన్నా పట్టుకుంటే నీకు బంగారం లాంటి టైటిల్ ఇస్తాను టైటిల్స్ ఏమైతే ప్రయత్నిస్తాడు టైటిల్స్ పెట్టుకో కాబట్టి అలాంటి టైతులు కాదండి పరమహంస ఇవన్నీ కూడా గుణాన్ని తెచ్చిన పదా ఆ లక్షణం ఉంటే వాడికి అదే సో పరివ్రాజికుడు ఉంటాడు పరివిరాజితుడు అంటే అర్థం ఇది నా ఇల్లు నా వాకిలి అననివాడు పరివిరాజితుడు అంటే అర్థం శ్రీకృష్ణుడి గీతంలో ఉన్నాడు అంటే పన్నెండో అధ్యాయంలో భక్త లక్షణాల కిస్తా అనికేతామూర్తి అనికేత అంటే నికేతము అంటే ఇల్లు ఇల్లు లేనివాడు ఇల్లు వాకి లేనివాడని అర్థం ఇల్లు వాకి చక్కటి తెలుగు ఇది ఇల్లు వాకిలీ లేనివాడు ఇల్లు వాసులు లేనివాడు అంటే మరి ఎక్కడ చెప్పుకుంది ఉంటాడా కాదు ఎక్కడో ఉంటాడు ఎక్కడో రూసుకునే ఉంటాడు చెప్పుకుంది ఎలా ఉంటాడు వర్షం వస్తే గంపాది బట్టి ధరాగస్ కూడా అలసం వస్తుంది అలాంటి పుస్తకం చేయక్కట్లేదు సో ఎక్కడో కానీ ఇది నా ఇల్లు అనే ఇమాజినేషన్ అనే కల్పన మానసికమైన కల్పన లేనివాడు ఆ ఇల్లు అని ఎక్కడో అనుకోకూడదు ఇది నా ఇల్లు అని అనుకోకూడదు ఇంట్లో ఉంటున్నాను ఎప్పుడైనా వెళ్ళిపోవడానికి సిద్ధమే వాడిని పరిమిరాజికులు సో అటువంటి పరమహంస పరిమిరాజకులు అత్యాత్మిక నిధి చాలా చక్కటి వాక్యం ఇది చాలా మంది ఏమనుకుంటారంటే సన్యాస ఆశ్రమంలో చేరితే అది మోక్షం అనుకుంటారు సన్యాస ఆశ్రమంలో చేరితే మోక్షం ఎందుకు ఉంటుంది అప్పులు సన్యాసం తీసుకున్న ఉంటారు ఏవో ఇంట్లో సంసారం సంబంధాలు సరిగా లేక సన్యాసం తీసుకునే వాళ్ళు ఉంటారు సన్యాసం తీసుకోవడం మంచిది నేను తప్పని నేను అంటలేదు ఒకప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో అడక ఏదో కారణాలు ఏదో భాగ్యాధి ఒకరుకులు కొడుకుంటే మనం ఎంత అంటాలు పడతాం స్వామిజీ వెంట తిరుగుతూ ఉంటే ఏదో ఒక బాగా వస్తుందని వెళ్ళి స్వామీజీ వెంట తిరుగుతూ అక్కడ పాలిటిక్స్ ప్లే చేసేదో ఇక్కడ పాలిటిక్స్ ప్లేసేదాం అక్కడ వాళ్ళందరి మీద పెద్దరికం చెలాయించి కొడుకుల మీద కోడల మీద మనవాళ్ల మీద నేను మీ అందరికీ పెద్దనారా నిన్న మాట వింటూ ఉందండి నేను కమాన్ స్టాండ్ ఆఫ్ అటెన్షన్ అని అక్కడ చేసి అక్కడ అక్కడ చేసి కదను ఇక్కడ ఇక్కడ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాను సన్యాసం చేస్తుంది అలాగే అయిపోతారా సన్యా ఆశ్రమం కాదు అత్యాశ నాలుగు ఆశ్రమాలు కూడా నాలుగు మెట్లు బ్రహ్మచర్యం స్వస్థ ఆశ్రమం చక్కగా లేదా అధ్యయనము లేకపోతే శాస్త్రము ఏదో ఒకటి చదువుకోవాలి ఆ టైంలో ఆ టైంలో అల్లరికీలగా జరుపుకోవాలి తర్వాత గృహస్థ అదొక ప్రాసెస్ బ్రహ్మచర్యల నుంచి సన్యాసానికి వెళ్ళొచ్చు గృహస్థానికి వెళ్లి తీరాలనే నియమం బ్రహ్మచర్యాద్వా గృహాద్వా వనాద్వాత అనే శాస్త్రం కాబట్టి ఆ వివేకా గలవాడు బ్రహ్మచర్యల నుంచి సన్యాసానికి పోవచ్చు ఏమంట శివ శంకరాచార్య వివేకానంద వీళ్ళందరూ అలాంటి వాళ్లే మహాత్ములందరూ కూడా అదే కోపంకి చెందినవాళ్ళు కానీ వివేకం నిండా ఉండాలి కక్ష్యాపత్యాలు వివేకంతో సన్యాసానికి వెళ్ళకూడదు కొంతమంది ఏం చేస్తారంటే కక్ష్యాపత్యాలు వివేకంతో గురుస్థానాన్ని పొందడం కోసం కాషాయ సన్యాసానికి వెళ్ళి పాఠం చెప్పడం ప్రారంభిస్తారు ఆత్మబోధ పాఠం మొదలు పెట్టారు ఆత్మబోధం ఒక యంగ్ లీడర్ అలా వెళ్ళాడు కోరు ఎందుకంటే పాఠం దగ్గరికి వచ్చేప్పటికీ పాఠం చదివి వాళ్ళలో ఒక అమ్మాయిని పెళ్ళాడుకోవాలి మీకెవరితో అమ్మాయిని చూసి వెళ్ళాడు అంటే వేరే కాషాయం వేసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి అని వెళ్ళకూడదు కాబట్టి ముందు స్థితి చేస్తాం ఉండాలి స్టెబిలిటీ ఉండాలి మైండ్కి స్థిర సుఖమాసనం అని అసలు ఆసనంలో నేర్చుకునే మొదటి లక్షణం ఏంటంటే స్థిర మీకేం కావాలి నేను పెళ్లి కావాలి నాకు వండర్ఫుల్ నథింగ్ లైక్ దో హెడ్ గివ్ ఎ మెసేజ్ టు ఫ్యూ పీపుల్ అంటే ఏవో అర్డమైన ఫోటోలు వస్తాయి ఎవరు ఏదో అమ్మాయిని చూసి అన్నమైన అమ్మాయిని కట్నం కూడా అవసరం అయితే పుట్టింది చక్కగా హ్యాపీగా పెళ్ళేడీస్ కానీ పెళ్ళాడే సంతానాన్ని కానీ అన్న చేస్తా ఎవరికైనా సన్యాసులు ఎప్పుడైనా భోజనం పెడతా నాలుగు రూపాయలు సంపాదించుకుని భోగాలను హరిస్తే హ్యాపీగా ఉన్నారు రాజమార్గం కింగ్స్ పాక్ అలా ఉండాలి లేదు మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ నేను కొంతమందికి మ్యారేజ్ భరించారు కొంతమంది లక్ష్మి సుఖ మహర్షులు అటువంటి మ్యారేజ్ మ్యారేజ్ తీసుకుంటే ఏం చేసుకుంటాడు ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యారేజ్ మీద మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు మ్యారేజ్ ఇస్ నాట్ ఫర్ దిస్ డైమ్ ఒక్కొక్క బుద్ధి ఒక్కొక్క రకంగా ఉంటుంది మ్యారేజ్ ఇస్ నాట్ ఫర్ దిస్ డైమ్ అటువంటి వాడు ఉన్నాడు ఏం చేస్తాడు బ్రహ్మచారి ముదుగు బ్రహ్మచారి కింద అలాగే సాగతీసు సాగతీసు సాగతీసు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిందో బుద్ధి వెంటనే బ్రహ్మచారి అయిన ఒక కేటగిరీ ఒకటి ఉంది బ్రహ్మచారులు రెండు రకాలు ఉపకుర్వాణ నైష్ఠిక హాని ఇంతా కూడా బ్రహ్మదారం ధ్యానోగ్యంలో వస్తుంది ధర్మస్తంభ విచారంలో వస్తుంది ఉపకుర్వాణహ అంటే ఆ సబ్జెక్ట్ చదివేసి డిగ్రీ వచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుని అందుకోసం గురువు గారి దగ్గర వేదం చదువుకుంటున్నవాడు ఉపకుర్వాణ వేదా అయిపోయినట్టునే పెళ్లి చేసుకుంటాడు ఉపకుర్వాణ వీడికి పెళ్లిసిన ఐడియా లేదు వేదం అయితే చదువుతున్నారో ఇంకలా కంటిన్యూ చేస్తాడు లేదా అయిపోయినది ఐడా అక్కడే తక్కి అంత ఉంటుంది ఇంకో వైద్యం అవుతారు లేదు అలా ఉంటాడు అక్కడే కూడా ఉంటాడు ఏదో తపస్సు చేస్తుంటూ ఉంటాడు వాళ్ళే నైస్క నైస్టిక బ్రహ్మచర్య బ్రహ్మచర్య నిష్టలో పడుతాయండి కొంతసేపు బ్రహ్మచర్య అని కాదు కాబట్టి ఆ రకంగా ఆశ్రమాలు వే వేరు స్టెప్ గృహస్థాశ్రమం ఒక స్టెప్ ముఖ్య ధర్మాన స్థానం చేస్తుంటే అతిథి పూజ ఇలాంటివి చేస్తుంటే భార్యాభర్త కలిసి విరక్తంగా జీవిస్తూ వానప్రస్థాశ్రమంలోకి వస్తే అక్కడి నుంచి సన్యాసంలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు మేటర్ బట్ ద స్పిరిట్ ఆఫ్ సన్యాసీ ఇంపార్టెంట్ బ్రహ్మత్యాధిగా ఉంటూ అత్యాశ్రయమి కావచ్చు సుఖమహస్తుంది గృహస్థే అత్యాశ్రే కావచ్చు జనకుండుడే అత్యాశ్రయమే కావచ్చు రసిస్తుండే అత్యాశ్రమే కావచ్చు సోమని సన్యాసి కదా కాబట్టి అత్యాశ్రయమే అవ్వాలి ఫలానా ఆశ్రమానికి చెందినవాడము అంటే పరిచ్ఛేదం అయిపోయింది మళ్ళీ దేహధర్మంలో పడిపోయి అత్యాశ్రమైతే ఈ అత్యాశ్రమే అనేది ఇంకా మీకు వివరంగా కావాలంటే సూపసంహితరంపు స్థంలో ఉంది వేదాంత విజ్ఞాన పరై వేదాంత విజ్ఞానమే ఏకైక లక్ష్యముగా గెలవారు ఆ తత్పరత ఉండాలి సో కోకుల శక్తిలో ఉండకూడదు ఓఫిసర్ ఇదోపిసరో అదోపిసరో అదోపిసరో అదోపిసరో అలా లేదు అలా ఉండకూడదు ఒక కొంత వేదాంతం ఆ టైంకి వచ్చేప్పటికీ ఒకంత వేదాంతం ఆత్మబోధ అంతం మళ్ళీ ఆత్మబోధం అయిపోయిన లాస్టు అదైన తర్వాత జ్యోతిషం అదైన కొంత సెక్యూరిటీలు కొంత ధన సంపాదన కొంత ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ కడుతూ ఉండడం ఇలాంటి కక్షాకక్ష్యాలు వ్యవహారం పనిచేయాలి కోపులు పెట్టిలే వేదాంత విజ్ఞాన పొరుగులు అయి నాన్ ఎసెన్షియల్స్ మీద అంటే మన లక్ష్యానికి ఉపయోగం లేని వాటి మీద ఫోకస్ ఉండరా వేదాంత విజ్ఞానాన్ని పెట్టుకోవాలి అన్ని రకాలు పెట్టుకోకూడదు కొంత తంత్రం కొంత వేదాంతం కొంత ఉపనిషత్తు నిన్న చదివి చూపించడం చూడండి అది అలా ఉంటుంది అది ఇవి కాదు అది కాదు అంతా గడబడ వ్యవహారం మనిషి మిస్లీడ్ కాబట్టి వేదాంత విజ్ఞాన పూజ్యత మహిళి వ్యక్తులు ఎక్కడైనా మీకు సమాజంలో ఉంటే వారు తప్పక పూజ్యం చదగినటువంటి మహాత్ములు అటువంటి మహాత్ములు మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకోనగలుగుతారు ఎలా తెలుసుకుంటారు ఇమం సంప్రదాయం అనుసరద్ధి ఈ గురు శిష్య సంప్రదాయాన్ని అనుసరిస్తారు కృషిష్ట సంప్రదాయాన్ని అనుసరిస్తారంటే అది ఒక కల్టిస్ యాక్టివిటీని సపోర్ట్ చేసే వాక్యం కాదు సంప్రదాయ సిద్ధానికి కల్ట్ అని అర్థం చెప్తారు మనవాళ్ళు సంప్రదాయము నన్ను ఒకళ్ళు అడిగారు మీరే సంప్రదాయానికి చెందినవారండి నేను అడిగారు నేను కామగోటారి ఊరొస్తే దేవేంద్ర సరస్వతి గారి ఊరొచ్చారు అప్పుడు ఎప్పుడో అసలు కన్నగిరి దగ్గర మతానికి ఇస్తారు నేను కుర్ర సన్యాసిని కుర్ర సన్యాసి అంటే ఇంకా యాజ్ అ సన్యాసి అనుభవం తక్కువ అప్పటికి కుర్ర సన్యాసి అంటే సన్యాసం అన్నది ఇట్స్ న్యూ లైఫ్ డే వన్ అంటే ఒక రోజు వయస్సు వన్ ఇయర్ ఏంటంటే వన్ ఇయర్ ఏజ్ దట్ ఈస్ హౌ ది ఏజ్ ఈస్ కౌంటెడ్ అనుభవం తక్కువ సన్యాసిగా ఏదో పెద్ద సన్యాసి వచ్చారు కదా సన్యాసులకు అక్కడ ఏదో పెద్ద కిరీటం పెడతాను ఏదో ఒక భ్రమలో పడి నేను భ్రమ లేకుండా మూల కూర్చున్నాను నాకెవడో భ్రమ కల్పించాడు కల్పించి లిఫ్ట్ కూడా ఇచ్చాడు సరే కార్యం భ్రమ మనస్సులో భ్రమను ఏర్పాటు చేశాడు దేహానికి లిఫ్ట్ ఇచ్చాడు ఒక కార్లో అని అక్కడికి అడిగాడు స్వామిజీని దర్శించడానికి వచ్చానండి ఏంటంటే బయట ఉన్నాయని ఒక ఆయన అడిగారు మీరే సంప్రదాయం అండి వ్యాస శంకర సంప్రదాయం అని చెప్తాను ఆయన కోపం వచ్చింది వ్యాసశంకర సంప్రదాయం అంటారు ఏంటండి అందరూ వ్యాసద సంప్రదాయం వల్లే అందరూ శంకర సంప్రదాయం వల్లే మీరే సంప్రదాయం వాళ్ళని అడిగారు అంటే మీకు సంబంధం లేదు దర్శనమా అవుతుందా అవుదా చెప్పండి నేను సంప్రదాయం చెప్పడం లేదు అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఎవడు చెప్తారు ఆయన ఆయన ఎవరన్నా అంటే వారు స్వామి చిన్నదయానంద గారికి దయానంద గారిని మళ్ళీ వాళ్ళే చెప్పారు ఓ అన్న ఇది నాట్ ఇంట్రెస్ట్ ఇది నాట్ ఇంట్రెస్ట్ పీపుల్ అంటే అది కాదు సంప్రదాయం అంటే అసలు ఆ మీనింగ్ లేదు సంప్రదాయం కల్స్ అనే మీనింగ్ తర్వాతి కాలంలో రాంగ్గా దానికి ఇచ్చారు సంప్రదాయం సిబ్దానికి అర్థం సమ్యక్ ప్రధానం యో్యమైన పద్ధతిలో జ్ఞానాన్ని ఇవ్వడం గుర్తుకూడదు అంటే ఇచ్చేవాడు యోగ్యమైన పద్ధతిలో ఇవ్వాలి తీసుకునేవాడు యోగ్యమైన పద్ధతిలో తీసుకోవాలి ఘటిస్తాను సంప్రదాయ ఆ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి వాళ్ళు మాత్రమే ఈ పొందగలుగుతారు కథ అనుషాసీ అజ్జాతి అంతేతనే శృతి కూడా ఈనాటికి కూడా అనుశాశ్వతి అంటే బహుజనం అనుశాశ్వతి బహుజనమా అనుశాశ్వతి శాశ్వతీ శాశ్వత శాశ్వతి శాశ్వతీ శాశ్వత శాశ్వతి అనుశాస్వతి ఓకే మనకి ఎక్కడ సునేహం పిత్రికాకారుడు కూడా అక్కడ ఏ సంప్రదాయకర్తారా బహుజనమేది ఏ సంప్రదాయకర్తారా ఏ అనుశాసితారహే బుద్ధియుక్తం వేదనియోగం తన్మయన్ ఆయన సహాయం చేశారు సో అలాగే అందుకోసమే అదేవిధంగా ఈనాటికి కూడా అటువంటి ఆ సంప్రదాయబద్ధంగా జ్ఞానాన్ని పొందిన మహాత్ములు మాత్రమే ఈనాటికి కూడా అనుశాసీ శిష్యునికి బోధిస్తూ ఇతరులు కాదు అంటే ఆ రకంగా వేదాంత విజ్ఞానంలో పండిన మహాత్ములు మాత్రమే ఆ గురు శిష్య పరంపరలో ఆ జ్ఞానాన్ని ఈనాటి కూడా కోరేటువంటి జిజ్ఞాసులకు అందజేస్తూ ఉంటారు ఇస్ డన్ ఇది స్టార్టెడ్ విత్ ప్రజాపతి ప్రజాపతి గారితో ప్రారంభమై ఈనాటి కూడా అదే పద్ధతిలో నడుస్తూ ప్రజాపతి అంటే హిరణ్య గర్భ నష్టం ప్రమజీవ ఆయన శిష్యులు ఇంద్రుడు ఆ సంప్రదాయం ఈనాటి కూడా విద్యార్థునికి పాఠం చెప్పేటువంటి పద్ధతిలో నడుస్తుంది అని అన్నారు తర్వాత మంత్రం అక్కడికి ఆ మంత్రం పూర్తయింది చాలా కాలం పచ్చని మంత్రం అవటానికి అశరీరో వాయు అంభం విద్యుత్ తన విష్ణు అశరీరాణ్యేతా తద్యథైతాని అముస్మాదాకాశాత్ చూడండి నేను చాలా సార్లు ఎక్కువ ఇస్తూ చెప్పాను చాలా మంచి పాయింట్ అంటే దేహాభిమానం నుంచి బయటపడడానికి చక్కటి ఉపాయం ఆ చక్కటి సపోర్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ దేహాన్ని నేను ఈ దేహము అనే సందర్భాన్ని ఎలా విజువలైజ్ చేయాలంటే ఈ దేహము ఇది పరిచ్ఛిన్నమైన ఒక ఒక ఎంటిటీ అంటే ఫైనైట్ ఎంటిటీ పరిచ్ఛిన్న ఉంటుంది పరిచ్ఛిన్నం అంటే తెలుస్తుందండి లిమిటెడ్ అని అర్థం దేశంలో కాలంలో లిమిటెడ్ ఉంటుంది దేశంలో లిమిటెడ్ ఉంటుంది దేహం ఇంత ఇంత దేహం పురుతుందో ఇంత దేహం పురుతుందో కేజీ దేహం పురుతుంది ఆ పుట్టి పుట్టి పుట్టిన తర్వాత దేహ ఒప్పకే అనే ధాతూరం చేసింది ఇవి పెరుగుతూ ఉంటుంది ఆహారం చుట్టుముట్టు భూగోళంలో ప్రకృతిలో ఉండేటువంటి ఆహారం అంతా తీసుకుని ఆహారం అంటే బయట ఉన్నటువంటి పప్పులు ఇప్పుడు కూరలు నార్లు ఇవన్నీ తర్వాత బియ్యం గోధుమలు ఇవన్నీ కూడా పొవేసి అది మిండి మిండి మింగి డెబ్బై కేజీలు డెబ్బై ఐదు కేజీలు తయారవుతుంది దట్ ఈస్ వాట్ బాడీ అదంతా కూడా గోధుమలు బియ్యం కూరలు నార్లు వాటి వికారం తప్ప బయట ఉండాల్సిందే ఇక్కడ ఉంది అంతే తయారా ది ఓర్మీ బయట ఉంటే డబ్బాలోనూ బస్తాల్లోనూ ఉండేది ఎక్కడ ఉంటే మాంసం మధ్య ఎముకల రూపంగా ఉంది ఇట్లా అవి బాధ్యత హార్పాడ్యం అంటారు హార్ పృథివీ పృథ్వీ వికారమే దేహం అన్న వికారం అన్నమయం అన్నమయం అంటే మయం అంటే వికారము అర్థం మయాల అంటే అది మార్పు చెందింది ఇది తయారైంది అర్థం అదే ఇది రూపాంతరం చెంది ఇలా తయారైంది బాడీ ఫైనైట్ దీంట్లో దీంట్లో ఉన్నవారు దీంట్లో రిఫ్లెక్ట్ అవుతున్నవన్నీ అనంతములే ఏ ఏ దృష్టిలో చూసినా ఇంట్లో ప్రాణశక్తి ఉంది ప్రాణశక్తి అనంతం ఇక్కడ మాత్రమే లేదు సర్వత్రాం దీంట్లో ఉన్నటువంటి వాయువు తీల్చుకోం సార్ ప్రాణం యొక్క మంచి పవర్ఫుల్ ఫార్మ్ ఫామ్ ఏమిటి దాన్ని తేల్చిన విడిచిపెట్టడం అదే అనంతం వాయువు అనంతం అనంతమైన వాయువు అధికంగా లేకపోతే అనంత వాయువులో కలిసిపోయింది సార్ అంటే అంతకుముందు ఆ అనంత వాయువు ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే ఉంది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవ్వడం మానేసిందని కాబట్టి వాయువు అనంతం కాబట్టి ఏ సెన్స్ లో చూసుకున్నా అనంతమే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయినా అనంతానికి పరిచ్ఛానికి కాంబినేషన్ దట్ ఈస్ వాట్ దీస్ కాబట్టి ఈ కాంబినేషన్ లో ఈ మేను అనేది వచ్చింది పరిచ్ఛిన్న అనంతం రిఫ్లెక్ట్ అయినప్పుడు ప్రతిఫలించినప్పుడు ఆ ప్రతిఫలన నుండి మేను అనేది పుట్టింది ఈ మేను ఇట్ ఈస్ ది చైల్డ్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇన్ ది ఫైనైట్ ఇప్పుడు నేను దేని తోటే ఐడెంటిఫై అవ్వాలి ఫైనైట్ తోటి ఐడెంటిఫై అవ్వాలా ఇన్ఫినిట్ తోటి ఐడెంటిఫై అవ్వాలా అన్నది ప్రశ్న స్వభావత అజ్ఞానం సహజంగా సహజ సిద్దంగా అందరికీ ఉండే అజ్ఞానం కారణంగా ప్రతి వాడు కూడా ఫైనైట్ తోటే ఐడెంటిఫై అవుతూ ఉంటాడు ఫైనైట్ బాడీ తోట ఐడెంటిఫై అవుతూ ఉంటాడు అది అజ్ఞానం యొక్క లక్షణం ఆ ఐడెంటిఫికేషన్ నెగ్లెక్ట్ చేసి దాన్ని తిరస్కారం చేసేసి ఆ ఇన్ఫినెట్ ఐడెంటిఫై అవ్వాలి ప్రాణాయాసనం చేసినా ప్రాణాయామం చేసినా ధ్యానం చేసినా వాటి అన్నిటి అన్నింటి పాఠాలు చదివినా ఏం చదివినా మననం చేసినా వాటి అన్నిటి ప్రయోజనం ఏమిటంటే దేహాభిమానాన్ని తగ్గించాలి దేహానికి అతీతంగా జీవించడం అలవాటు చేసుకోవాలి చాలా ముఖ్యం దేహ అధ్యాస అంటే వెర్రి వెర్రి ప్రేమ దేహం మీద ఉండకూడదు ఇది నెగిటివ్ ఎక్స్ట్రై నెగిటివ్ ఎస్ట్రే జరిగి ప్రేమ వండుకోవడం దేహం అలా ఉంటుంది అది దానికి ఎన్ని మందులు వేయండి ఎన్ని అలంకారాలు చేయండి ఎన్ని శోభలు కోర్చండి అది అలాగే నీరు గారిపోతూ ఉంటుంది అది బాడీ అంటే అంటే దుర్గంధం వచ్చేస్తుంది ఎంత సింగి పెట్టినా ఎన్ని అలంకారాలు చేసినా మళ్ళీ మొదటకు వస్తూ మళ్ళీ సిగ్గు చేసి మళ్ళీ అలంకారాలు చేస్తూ దాన్ని ఈ లోపల మీరు దానికి అది ఆకుల మీకు దాన్ని దానికి పెడితే రోగం పెట్టేసుకుంటుంది ఆ రోగానికి మందులు వేస్తూ ఉండాలి ఓవైపు రోగం ఇంకోవైపు భోగం భోగంలోంచి రోగంలోకి రోగంలోకి భోగంలోకి ఇది నా హీ ఇది దేహం అటువంటి దేహంతో ఐడెంటిఫై అవ్వకూడదు దేహంతో ఎలా ఉండాలంటే దానికి కావలసిన తిండి దానికి భావిస్తూ ఉన్నావు ఎప్పుడైనా రోగంతో వచ్చి వస్తే దానికి ఒకసారి మందు వేయడం అక్కడతో దాన్ని అలా వదిలేయడం కొంతమంది ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు వాళ్ళకి బయటికి పంపించడానికి కుదరదు వాళ్ళని అప్పుడు ఒక కారణం చూస్తారు ఇంట్లో అడుగు మీద ఒక మూల మంచం వేయడం లేకపోతే కూలి వాళ్ళందరూ రోడ్లు వెళ్ళి వాళ్ళందరూ చూస్తారు బాగుండదు అని అనుకుంటే గరాజులో ఓ కార్నర్లో ఒక మంచం వేయటం మంచం వేసి ఇక్కడ ఉంటాడు నాన్నగారు ఇక్కడ ఉండండి అని చెప్పడం అడుగు నా జంబు మంచినీళ్ళు పెట్టిన నాన్నగారు ఇక్కడ ఉండడం ఒక కూలాయిన నింకా డబ్బున్న వాళ్ళు చేసి పనులు ఇలాగే ఉంటాయి అరే ఆయన పెద్ద ఆయనకి ఎప్పుడు కాఫీ ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తా ఉందో ఆయన డిస్టర్బెన్స్ చేస్తు నువ్వు నువ్వు ఆయన ఆయన ఇంకో డిస్టర్బెన్స్ కానివ్వవు లెక్క నువ్వు వేరే ఆయనకు కావాల్సిన ఆహారం ఎంత ఆహారం పంపుతాడు ఒకేసారి పంపుతాడు రెండు గప్పులు కాఫీ కాయితే అయిపోయాడు ఆ తర్వాత కూర్చుంటే నాకు ఇక్కడ పారే శరణి బాధపడుతూ కూర్చుంటాను ఎందువల్ల ఈశ్వరుని శరణ్ వేయడం చేత కాకపోవడం తెలియని వాళ్ళైతే ఆశీర్వచనం చేసిన ఆయన నువ్వు నీ భార్య పిల్లలు హ్యాపీగా ఉండండి రా చక్కగా ఎంజాయ్ చేసుకోండి నేను వెళ్ళొస్తాను అని వచ్చి ఏ మహాత్ముల వెంట పడిపోవాలి విలువైన వాడైతే అలాగే వెళ్తా అక్కడే అసలు ఆ స్థితి ముందే తెచ్చుకోకుండా ఉండాలి ఓ మహాత్ముల వెంట పడిపోతే ఏదో దారి చూపిస్తాను అయితే నెత్తి మీద ఒక అసాయం తప్పుకోవడం ఎవరో ధైర్యం పెడతారు ఆ ధైర్యంగా ఉండాలి సో ఎనివై కదండి ది పాయింట్ ఆయన ఆ యజమానుడు ఆ తండ్రిని అక్కడ మూల పార హత్య పెడతాడు ఎలా చూస్తాడు ఏదో ఇంకా తప్పనిసరేంత మెతుకులు పెడతాడు మా నాన్నగారు బాగులేదు మీ నాన్నగారు బావలేదు అంటున్నారు అమ్మగారు చేశారు అనుకోండి ఏమిటి బావులేక కూడా ఉంది సరే రేపు సరే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ పిస్కృతి సార్ అందుకొని ఆయన చెప్పండి ఆయన వేసుకుంటూ ఉంటారు ఏదో ఉంటారు అలా వదిలేస్తారు అలాగా ఈ దేహాన్ని చూడాలి గిద్ది గడ్డి పాయింట్ అలా అది అంతా కరెక్ట్ అని నేను అంటలే అలాగా ఇదే హానిక అంతకంటే ఎక్కువ దానికి ఎత్తికే తీసుకోక కస్సుడు పనిచేయడం అలవాటు చేయాలి తమో గుణాన్ని దర్యాప్తులకు రేపు కష్టముడు పనిచేయడం అలవాటు ఒఫెసర్ అనారోగ్యం చేసినట్లయితే పరుగులు తీయడం డాక్టర్ల దగ్గరికి ఫస్ట్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ అంటూ పరుగులు తీయడం అలాంటి వ్యవహారాలు కాకుండా ముందు హోమియోపతి ట్రై చేయడం లేకపోతే ఆయుర్వేదం లేకపోతే అల్లోపతి ఇకరీ ఈస్ కన్వీనియం చేయటం కొన్ని వ్యాధులు ఉంటాయి ఇవి తగ్గవు ఒక నిర్ణయానికి వచ్చేసి ముందుకు ఇచ్చేసి బతిస్తాం అవి తగ్గవు మొకాళ్ళతో ఏం దొరుకుతుంది మొఖాలతో తగ్గితే అంటే అదే మనకి శాస్త్రం ఉంది అంట్రిటెడ్ కోల్డ్ ఈజ్ క్యూర్ ఇన్ సెవెన్ డేస్ అని సాంగ్ అవుతుంది కొన్ని రోగాలుంటే అదేం తగ్గవు అలా ఉద్యోగం మందు వేస్తే ఏదో ఫీలింగ్ తగ్గిందేమో ఒక సంతృప్తి అందుకోసమే మందు పారే అది కూడా లిమిటెడ్గా ఎంత అవసరమో తప్పనిసరి మందు బాడీకి తనంత తాను హీల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది దాని దాన్ని దాన్ని వదిలేయడం ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు ఉన్నాయని లెక్క వేస్తారు ఈ ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లి జీవుడు ఒక్కడే ఉన్నాడు మనిషి తప్పటికి ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మిగతా దేహంలో ఉండే ఆ హీలింగ్ పవర్ ఉంటుంది దానితోటో లేకపోతే ప్రకృతి నుంచో గిడ్డి కుక్కటి అధ్యర్ణం చేస్తే గిడ్డి నవ్వులుతుంది కచ్చ గిడ్డి నవులుతుంది కుక్క ఇప్పుడు బసగిడ్డ తిందవు బడ్డి అరిజుపల్లు ఇలాంటి కుక్క పెద్దవు కుక్క దానికి స్పెషల్ ఫుడ్ అది కార్నివర ఫ్యామిది అది దానికి అజీర్ణం చేస్తుంది ఎప్పుడైనా లేకపోతే స్టొమక్స్ డిజార్డర్ వస్తుంది గ్యాస్టర్ ఇంట్రాలజిస్ వాళ్ళు ఎవరో ఉండరు అది ఉరికే పెంపుడు కుక్కలకే ఉంటారు మామూలు కుక్కలకు ఉండరు పెంపుడు కుక్కలకి ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఉంటుంది మా కుక్క ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉందని పాపం చిన్న దిగులు పట్టిన మొహన్ తోటి చెప్పాడు నేను ఎవరో అనుకున్నా కుక్క ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అది కేవలం అమెరికా లాంటి దేశాల్లో పెంపుడు కుక్కలకే ఉంటాయి ఇంటెన్సివ్ కేర్ ఎందుకంటే పెంపుడు కుక్క ఇట్ ఈస్ నో మోర్ ఎ నార్మల్ డాట్ ఇట్ ఇస్ నార్మల్ డాట్ పెంకుడు కుక్కను మీరు వీధిలో వీలు పెట్టేస్తే అది చచ్చిపోతుంది తొందరగా ఎందుకంటే తన ఆహారాన్ని తాను తెచ్చుకునే అలవాట్లేదు దానికి ఆ డాక్ ఫుడ్ అనే ఆ ప్యాక్ చేసింది ఆ పర్టికులర్ డిష్ లో పెడితే కానీ మిగతా కుక్కలతో దెబ్బలాడి టెరిటరీ ఫిక్స్ చేసి ఈ టెరిటరీ రాదు ఇంకో కుక్క ఈ టెరిటరీలో ఆడానికి వీరలేదు ఒక శాసనాన్ని అమలు చేసి తన ఆహారాన్ని సంపాదించి తిరే శక్తి దానికి ఉండదు రోజుల్లో ఇటువంటి దయాలే ఒకసారి మీరు కుక్కను పెంచారంటే దాన్ని శ్రీఫైనాన్స్ పంపించేటప్పుడు కూడా దాన్ని మీరే పరిరక్షించాలే పెట్టిపోతున్నారు ఎందుకంటే యూ హెవ్ ఆల్రెడీ డిస్ట్రాయిడ్ న్యాచురల్ రిస్టింగ్ సో ఐ వాన్ చెట్ వస్తే ఒక్క మనిషికి మాత్రమే ఈ రోగాలు మందులు ఈ సమస్య వచ్చింది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఒకప్పుడు వైద్యం అనేది వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ కింద ఉండేది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అమెరికాలో బడ్జెట్ దేనికంటే రోగాలు హండ్రెడ్ రూపాయలు అందరూ వాడు రిసెర్చ్ మీద చాలా ఖర్చు పెడతారు రిసెర్చ్ మీద వంద రూపాయలు వాడు ఖర్చు పెడితే దాంట్లో యాభై రూపాయలు వైద్యం రిసెర్చ్ మిగిలిన యాభై రూపాయలలోనే నాసావాడ రిసెర్చ్ అయినా అంటే ఇంజనీరింగ్ రిసెప్ట్ అయినా అంటే అన్ని రిసెర్చ్లు మిగతా యాభై సర్దుబాటు అవ్వాలి బయాలజికల్ రిసెర్చ్ మీద చేసి అంత ఖర్చు ఇంకా ఏ రిసెర్చ్ మీద లేదు కంప్యూటర్ రిసెర్చ్ ఇవన్నీ మిగిలిన యాభై రూపాయలలో సర్దుబాటు అవుతాయి ఒక ఒక రెండు డజన్ బిగ్ సబ్జెక్ట్స్ ఒక్క సబ్జెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రిసెర్చ్ మనీ ఖర్చు పెడతాయి కంపెనీలు ప్రైవేట్ అయితేనేమి పబ్లిక్ అయితేనేమి ఖర్చు పెడతాయి సో మనిషికి దేహ దేహానికి రోగాలను తగ్గించడం అనేది ఇట్ హాస్ బికమ్ ద మేజర్ అప్సెషన్ ఆఫ్ ఇండివిజువల్స్ సొసైటీస్ అండ్ గవర్నమెంట్స్ అండ్ ఎంటైర్ హ్యుమానిటీ అప్సెస్ అయిపోతుంది అంటే అతనే రోగాలు పెరిగిపోతాయి నీకు అప్శేషన్ పెరిగిపోతే రోగం పెరుగుతుంది రోగం తగ్గదల్ల కాబట్టి దేహం ఏడల ఒక రకమైన ఎలూఫ్నెస్ ఎక్కువ మంది చేస్తారు కొంచెం ఉదాసీన వైఖరి రోగాన్ని మొదల పెట్టుకోమని నేను సలహా చెప్పట్లేదు ఎవడి ఎవడి పర్సనల్ డిసీజన్ అది రోగానికి ముగిలేదు అది చేయటం అది ఎవడి ధోరణి వాడితే బట్ ఎలూఫ్నెస్ ఒక రకమైన ఉదాసీన వైఖరి అవసరం అప్పుడు బాడీ ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు చూడండి అది ఎవరిలో వాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి వర్కౌట్ చేసుకోవాలి కాబట్టి ఈ దేహాభిమానాన్ని బాగా న్యూట్రలైజ్ చేయాలి అందుకోసం ఈ కథంతా చెప్పుకొచ్చాము దానికి కొన్ని దృష్టాంతాలు ఇప్పుడు వాయువు ఉంది ఈ వాయువు ఉందనుకోండి దాన్ని మూట కట్టారు అనుకోండి అంటే ప్రాక్ట్ చేయొచ్చు దాన్ని సిలిండర్లో వాయువు సిలిండర్ ఆకారాన్ని కలిగి ఉంటుంది కానీ స్వతహాగా అక్షరీ మేఘం ఉన్నది ఒక పర్టికులర్ ఆకారం ఏరుంగ్ లాగుంది లేకపోతే నగరంలా ఉంది మరోలా ఉంది మరోలా ఉంది లేదా బిల్డింగ్ లాగుంది అనే మేఘాన్ని మీరు ఒక ఆకారాన్ని దానికి మీరు ఫిక్స్ చేయొచ్చు ఆ సందర్భంలో స్వతహాగా దానికి ఆకారం లేదు మెరుపు మెరుపు ఆ పర్టికులర్ గా డిశ్చార్జ్ టైంలో తీగ ఆకారం పొందుతుంది జ్ కాకముందు కూడా ఆ శక్తి ఉంటా ఉంటుంది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆ శక్తి ఉంటుంది ఎలా ఉంటుంది ఛార్జి రూపంగా ఉంటుంది ఎలక్ట్రికల్ ఛార్జీ రూపంగా డిశ్చార్జ్ కాకముందు అంతా ఆకాశాలు వ్యాపించి ఉంటుంది మెఘాల్లో డిశ్చార్జ్ అయిన తర్వాత పృథివీలో స్టోర్ అయి ఉంటుంది మొత్తం పృథివీలో కాబట్టి విట్ ఈస్ కేర్ వితౌట్ ఎ ఫామ్ బట్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో దానికి ఆకారం స్వతహాగా అశరీరం ఇవన్నీ కూడా శరీరం ఉన్నట్లు కనపడతాయి కానీ శరీరం లేదు వాటికి అలాగే ఆత్మ ఆత్మ కూడా శరీరం ఉన్నట్టు కనపడుతుంది దానికి శరీరం ఉండదు ఆత్మకే శరీరం ఉండదు దేవునికి శరీరం ఉండలేదు అని అసలు ఆ శరీరాన్ని కానీ ఇవి ఆకాశము అనే అధిష్టానంలో ఆకాశము ఇస్తే ఫోర్స్ స్పేస్ ఇస్తే అన్ని రకాల ఎనర్జీస్కి ఆకాశం అనే గ్రావిటేషనల్ ఎనర్జీ అక్కడి నుంచే పుడతాయి ఇవన్నీ కూడా వాయువు ఇవన్నీ కూడా ఆకాశం నుంచి పుడతాయి పుట్టి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆకారము కలవిగా భాషిస్తాయి కానీ వాస్తవంలో వాటికి ఆకారం లేదు అవి మళ్ళీ ఆకాశంలోనే విలీనమైపోయి తమ యొక్క దేశ కాలములకు ఆ పరమ రూపాన్ని పొంది ఉంటాయి నీవు అటువంటి వాడు నీ అని మంత్రంలో దృష్టాంతాలు తశరీరీరేణ అవిశేషతీరతా శరీరాత్ సముత్య శయన రూపేణిపత్తి దృష్టాంత ఉచ్యతే ఇది అవతారిక అవతారిక తర్వాత ఈ మంత్రం కూడా సశరీర భావం నుంచి అశరీర భావంలోకి మనిషి ఎదగటానికి ఒక పద్ధతిని నిర్దేశిస్తున్న మంత్రం యథార్థ తత్ర అంటే అది అట్లు ఉండగా అత్ర అంటే అది అట్లు ఉండగా అంటే ఆత్మస్వరూపము అశరీరమై ఉండగా అనర్థం పుత్ర అంటే ఆత్మస్వరూపము అశరీరమై ఉండగా ఇప్పుడు ఆత్మ అశరీరస్య సంప్రసాదస్య వీడి స్వరూపం అది మీ స్వరూపము రెండేనండి అశరీరము సంప్రసాదము అది మనిషి యొక్క స్వరూపం దేహదృష్ట్యా వాట్ ఆర్ యు అశరీర అశరీర అంటే రెండు అర్థాలు నా శరీర సత్పురుష న విద్యతే శరీరం వ్యస్య బహుమీ ఆత్మ శరీరము కాదు ఆత్మ శరీరము కలవి కాదు ఓకే సో అశరీరస్య తర్వాత మరి మనస్కలుగుంటాన నేను సంప్రసాదస్య నేను మనస్సు కాదు మనస్కంటే ఏమిటి చలనానికి మనస్ కంపారు చలనం ఏదైతే కలదో అది మనస్ కంపారు మరి చలనమైన మనస్సు నేను కాకపోతే నేనేమిటి మనస్సు యొక్క చలనం ఆగిపోతే అమనీ భావము దాట్ లెస్ దాట్ లెస్ రియాలిటీ ద రియాలిటీ దాన్ని మీరు థాట్ లెస్ స్టేట్ లో అనుభవానికి తెచ్చుకోగలుగుతారు దాని ఎందు ఏ రకమైన కాలుష్యము ఉండదు లేదా కాలుష్యం ఏంటి జాగ్రత్త అవస్థకి సంబంధించిన కాలుష్యం జాగ్రత్త అవస్థలో కాలుష్యం ఎలా ఉంటుందంటే శబ్దజ్ఞానం కలుగుతూ ఉంటుంది రూప జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఈ అనేక రూపములు అనేకత్వం అనే కాలుష్యం ఉంటుంది ఈ రూపం వేరే ఆ రూపం వేరే జ్ఞానం అనేకత్వం అనే దీంట్లో దీని ఎందు రాగము దాని ఎందుకు అనే ఆ కాలుష్యం ఇటువంటి కాలుష్యంతో మనస్సు అతలాకుతలమైకుత ఉంటుంది జాగ్రత్త అవస్థలు కాబట్టి మనస్సుకి కాలుష్యంతో నిండి ఉంటుంది జాగ్రత్త అవస్థ ఇంకా స్వప్నావస్థ స్వప్నావస్థ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జాగ్రత్త అవస్థ మిగిలిపోయినటువంటి కోరికలు చేరని కోరికలు అది స్వప్నంలో తీరతాయి తీరడం అంటే స్వప్నంలో పైకి వస్తాయి నిజ పునర్జన్మ అనే దాంట్లో బృహదారం లో పునర్జన్మ గురించి విస్త వివరిస్తూ ఈ జన్మ జాగ్రత్త అవస్థ అయితే పునర్జన్మ స్వప్నావస్థి వర్ణించారు అలాగే కలిపారు అలా ఎందుకు ఈ జన్మలో తీరని కోరికల కోసం వీడు మళ్ళీ ఇంకో జన్మేస్తు మటన్ బిర్యానీ తినాలనే కోరిక కోరికైతే ఉంది కానీ తిని ఓపిక లేదు మంచం బట్టి రోగంతో ఉన్నాడు రోగంలో బాడీ తినలేదు ఇంకైతే నేను నోరు అంతా ఖేదైపోతుంది నోరు ఖేదైపోయిన బాడీ ఎందుకు తింటుందంటే రే నువ్వు లంఘనం చేరా అని చెప్తుంది లంకనం పరమవసం నిజంగా ఇప్పుడు మీకు స్టొమక్ డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి సొనల్ డిస్టర్బెన్స్ వస్తే ఈ టానిక్ ఈ మందు ఆ మందు బ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఎండాస్కోపీ ఇవన్నీ ఇవన్నీ పరుగులు తీయడం కంటే లంఘనం చేసేస్తే మీ సోమల్ డిస్టర్బెన్స్ మొన్న అడుగుతుంది లంకనం పరమ ఔషధం లంఘనం కష్టం అంటే ఏం చేయాలి మంచినీళ్ళు తప్పి ఇంకేం తీసుకోకూడదు అది లంకనం మీరు ఆ విధంగా లంఘనం మీరు ఏదైనా కాంప్రమైజ్ లో చేసి కూడా ఏదో ఎంత జాపనైతే అంత లంఘనం చేశారనుకోండి మీరు స్టమం దిస్తాను తగ్గిపోతుంది అన్న మొన్న తగ్గిపోతుంది బిలీవ్ తగ్గిపోతుంది అండి ఎందుకంటే స్టమక్కి ఆ టాక్సిజన్స్ న్యూట్రలైజ్ చేసి డైజెస్ట్ చేసి పోషియస్ అయ్యేటువంటి శక్తి ఆ పవర్ ఆఫ్ హీలింగ్ సెల్ఫ్ హీలింగ్ బాడీకి ఉంటుంది కానీ టైం పడుతుంది అది స్టమం దక్స్టన్స్ మోలు నడుస్తూ ఉంటుంది మీరు టాబ్లెట్ వస్తున్నా మళ్ళీ కాఫీ టీలు భోజనాలు మొదలెత్తాను అనుకోండి అది హీల్ చేసుకోలేదు కాబట్టి లంకనం చేసేస్తే అది పరమోషధం ఎక్కువ ఉంటుంది ఎనీవే సో మనస్సులో సాక్ష కాలుష్యం చాలా కాలుష్యం ఉంటుంది ఈ మనస్సు యొక్క కాలుష్యం ఆ జాగ్రత్త అవస్థలో వీడు బట్టుకుంటగా మటన్ బిర్యానీ తినాలని కోరిక కలిగింది కదా ఎక్కడ ముందు వీడికి ఆ కోరిక కలిగిస్తుంది ఆ కోరిక కోరిన కోరిక ఉంటే తప్పే ఉంటుంది అంటారు తప్పింది ఆ కోరిక కారణంగా నెక్స్ట్ బర్త్ కోరిక ఏ కోరికలు పది కోరికలు బలంగా పెట్టు కూర్చుంటాం అనుకున్న కోరికలు పెట్టుకోవడం అనే యాటిట్యూడ్ లో మనిషి పడిపోతే ఆ కోరికలు అలా వస్తూనే ఉంటాయి అలాగా ఆ లాగా వస్తూ అది ఎంజెస్ట్ అనమాట దాంతోటి ఎప్పుడు మరణం వస్తుందో వీడికి తెలియదు కదా వీడికే నోటీస్ ఇచ్చేస్తున్నాయి ఆ మరణం వచ్చే టైంకి ఏదో కోరిక ఆ కోరిక ఏంటంటే మటన్ బిర్యానీ తినాలనే కోరిక అటువంటి కోరిక ఉండగా తెచ్చిపోయాడు అనుకోండి లేకపోతే నెక్స్ట్ జన్మలో రాబందు ఎందుకంటే రాబందు అయితే మాంసాన్ని తింటుందండి మటన్ బిర్యానీ అంటే ఇట్ ఈస్ అంతే అలాంటిదే కదా చచ్చిపోయినటువంటి శవాన్ని కోసి దాంట్లో కొన్ని భాగాలు తీసి రైస్ బిర్యానీ రైస్ తో కలిపి ఉడికించి అదే కదా మరి మటన్ బిర్యానీ అంటే అదే కదా దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అందుకే రాబందు జన్మ అయితే పర్ఫెక్ట్ గా వీడు ఆ బిర్యానీ పసుపు గ్రహానికి మటన్ లాంటిది తింటూ ఉన్నది ఆ జన్మ వస్తుంది అలాంటి జన్మ వస్తుంది కాబట్టి అంతేతనే కోరికలు వద్దని చెప్పి ఇప్పుడు ఇది ఇది ఎందుకు చెప్పారంటే ఇంకా చచ్చిపోలేదు చనిపోయే టైం రాలేదండి వీడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడు పడుకునే ముందు ఏవో కోరికలు ఉంటాయి రోజంతా కోరికలు ఉంటాయి మరి పడుకునే ముందు కోరికలు ఉంటాయి కదా ఆ కోరికల్లో ఓ కోరికో రెండు కోరికలో ఆనాడు వచ్చే కళ నిర్ధార అలా కళ్ళలో వస్తుంది కాబట్టి కళ అన్నది జాగ్రత్త వస్తుందంటే ఎక్స్టెన్షన్ అలాగే నెక్స్ట్ బర్త్ ఈ జన్మకి ఎక్స్టెన్షన్ అది ఎక్స్ట్రాపలేట్ అయితే అలాగా తెలియజేస్తే ఇంకైతేనే ఉదిరికే పిచ్చి పిచ్చి కోరికలు కోరకం ఎందుకంటే బంధిస్తాయి మనిషిని అవి పిచ్చి పిచ్చి ఆ తర్వాత కొండ ముదిరి ఓసరవీల్ అయినట్టుగా ఈ కోరికలు ముదిరి ఈ జన్మ సాల్నట్టు ఇంకో జన్మని కళ అపవిత్రమైన జన్మని కోరకం కాబట్టి కోరికల కోరత కోర రాదు అంటిది సో సంప్రసాదస్య స్వప్నాలత్సండా కూడా మనస్సుకు కాలుస్తూ ఉంటుంది సంప్రసాదానికి దృష్టాంతమైన సుసూప్తం సుసూప్తం అంటే అమనీ భావంలో పడిపోతారు మనస్సు ఉన్నది మనస్సు ఉన్నది అది సుసూప్తం అయితే సుసూప్తానికి ధ్యాన మార్గంలో మీరు సంపాదించే అమనీ భావానికి పేడవుతారు సో ఇది సమాధే అది సమాధే అది జడ సమాధి ఇది చేతన సమాధి మీకు జడ సమాధి నందే సుసిప్తావస్థలో తమో గుణం ఓవర్టేక్ చేసేస్తుంది తమో గుణం యొక్క గుప్పిట్లో ఉంటాడు మనిషి కాబట్టి అక్కడ ఏమీ తెలుసుకుందుకు అవకాశం ఉండదు ఆ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకునే ఛాన్స్ అక్కడ ఉండదు తమోగుణం యొక్క గ్రిప్ లో ఉంటాడు కనుక అదే అలా కాకుండా ధ్యానంలోకి వెళ్ళాడు అనుకోండి ధ్యానం కూర్చున్నాడు అనుకోండి అప్పుడు థాట్లెస్ స్టేట్ కి వెళ్ళాడు అనుకోండి అప్పుడు కూడా మీకు రెండు పార్ట్స్ ఉంటాయి నిద్ర అయినా నిద్రలోకైనా వెళ్తాడు లేకపోతే శుభ చైతన్యావస్థలోకైనా వెళ్తాడు అక్కడ కూడా రెండు ఉంటాయి అది మెడిటేషన్ లోకి వెళ్ళిన వాడు అప్పుడు కూడా నిద్రపోతాడు కూడా ఎందుకంటే సమాధి అనేప్పటికీ బోర్త్ పాసిబిలిటీస్ జడ సమాధి చేతన సమాధి రెండో ఓపెన్ అవుతాయి దాంట్లో ఆ పరిస్థితిని బట్టి వీడి యొక్క అభ్యాసాన్ని బట్టి పోతే జడ సమాధిలోని పోతాడు ఓ పది నిమిషాలు కుంగి తీస్తాడు లేనిపోతే చేతన సమాధి అంటే ఆత్మనిష్ఠుడై ఉంటాడు కాబట్టి అక్కడ వీడికి తన యొక్క భావము అంటే నేను శరీరము కాదు నేను మనస్సు కాదు అయితే మరి నేను ఏమిటి ఏది శరీరము కాదో ఏది మనస్సు కాదో అది నేను అనే అనుభవం వీడికి అక్కడ వస్తుంది ఆ శరీరత్వాన్ని వీడి అనుభవానికి సో అది చెప్తున్నారు సో అవిద్య శరీరేణ అవిశేషతాం సశరీరతామేవ సంప్రాప్తస్య వీడి అజ్ఞానం ఎంతటిదంటే శరీరానికి వీడికి తేడా విశేషం అంటే తేడా శరీరముతో తేడా లేకుండా అయిపోయింది అయిపోయి శరీరంతో మమేకమైపోయి సశరీరుడైపోయాడు శరీరంతో తేడా తెలిసిందంటే అశరీరుడుగా తెలిచి ఉంటాడు సశరీరుడై కూర్చున్నాడు అటువంటి వాడికి ఇప్పుడు ఆ శరీరాత్మభావం నుంచి పైకొస్తాడు జ్ఞానం చేత శరీరాత్ సముయా శరీర భావాన్ని విడిచిపెట్టేస్తాడు మనస్సుకు అతీతంగా ఆ ఆత్మతత్వంలోకి చేరుకుంటాడు అప్పుడు వాడి యొక్క యథార్థ స్వరూపం అభివ్యక్త రూపం అంతవరకు వీడు అధ్యారోపిత రూపమే గాని అంటే తనది కానిది తనదిగా మెత్తికి ఎప్పుకున్న రూపమే గాని తనదైన రూపం వీడికి లేదు ఈజ్ నాట్ ఎట్ హోమ్ మెడిటేషన్ అంటే మెడిటేషన్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ రీచింగ్ హోమ్ అండ్ స్టే అట్ హోమ్ అది మెడిటేషన్ మెడిటేషన్ ఇంకో రకంగా నో మైండ్ ఈజ్ మెడిటేషన్ నో మైండ్ మీరు నో మైండ్ అంటే నో బాడీ కూడా ఎందుకంటే మైండ్లో భాగంగానే ఉంటుంది బాడీ కాన్షియస్ కాబట్టి నో మైండ్ ఈజ్ మెడిటేషన్ అమని భావము అప్పుడు వారి యొక్క యథార్థ స్వరూపము అది అభివ్యక్తమవుతుంది యథాధినిస్పత్తి తన యొక్క యథార్థ స్వరూపము అభివ్యక్తమయ్యేటువంటి ఆ ప్రాసెస్ ఏది కలదో దానిని బోధించటం కొరకై అనేక దృష్టాంతాలను చెప్పడం కోసం శృతి ఇక్కడ పూనుకున్నది సశరీరుడు అశరీరుడుగా ఎదుగుతాడు దానికి దృష్టాంతాలు చెప్పాలి తా వక్తవ్య ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో దృష్టాంతాలు చెప్పాలి చిత్ర మార్గంలో విడుతాయని ఇస్తాడు అందుకోసం ఈ మంత్రము ఆరంభమైనది అవిద్యమానం శిరస్పాణ్యాదిమత్ శరీరం అశరీర అశరీర అంటే దీనిని బహుగ్రీహీత సమాసం న విద్యతే శరీరం నిశ్చ శరీరము లేనివాడు శరీరం అంటే ఏమిటి తల చేతులు ఆది శబ్దం చేస్తారు నడుము కాళ్ళు ఇది శరీరం ఇదే మనుష్య శరీరం ఇది లేనిది శిరస్పాణ్యాధిమత అంటే శరీర సిబ్దానికి మీరు ఇంకేదో అర్థం చెప్తారేమో శిథిరమయ్యేది మరొకటిమో శిథిరమయ్యేదే ఇంకా సందేహం లేకుండా ఉండటం కోసం శిరపాణ్యాధిమత అని భాష్యకారులు రాసిపారు కళ చేతులు కాళ్ళు కలిగినది ఇది ఇది ఒకటి కాదు ఇది ఇది కాంబినేషన్ తోలు బొమ్మ అంటారు చూడండి బొమ్మల్ని తయారు చేసి తగలబెడతా ఉంటారు దిష్టి బొమ్మల్ని గిడ్డి బొమ్మల్ని ఎలా తయారు చేస్తారు ఈ తయారు చేసి వాటికి చూస్తే తెలుస్తుంది వెదురు పొలాలను తీసుకొచ్చి వెదురు పొల్లల్ని ఇలాగా ఇలాగా లెంగ్త్ వైజు బ్రెత్ వైజు కట్టి ఆ వెదిరి పొల్లని చూస్తూ గడ్డి కొనుక్కొచ్చి ఆ గడ్డిని కూర్చోదెట్టి దాన్ని తాళతో కట్టి దానిమీద ఒక కొత్త మల్లు గుడ్డ వేసి దారం పెట్టి కుచ్చి దానికి అప్పుడు ముఖం మీద కళ్ళు అలా కడతారు అలా తయారు చేస్తారు ఆ బొమ్మను ఆ బొమ్మను వీళ్ళు కొంటారు డెమొనిస్ట్రేట్ వస్తున్నారు సరే వీలు కొంటారు డెమొనిస్ట్రేటింగ్ సమ్థింగ్ ఏమిటి డెమొనిస్ట్రేట్ చేస్తున్నారు ఏదైనా సత్యాన్ని డెమొనిస్ట్రేట్ చేయకుంటే తన జీవితంలో డెమొనిస్ట్రేట్ చేయాలి కానీ రోడ్డు మీద ఎక్కి బొమ్మ తగలబెట్టి ఆ బొమ్మను తొక్కేస్తూ ఉండడం అది కాలుతో ఉంటే వీడు ఏడు వీడి కాలు కాలిపోతుంది వీడి తొక్కా అంటుకుంటుంది జనం ఎలా తయారయ్యారంటే చాలా అజ్ఞానంలోకి తోసి వేయగడుతున్నారు సమాజంలో ఆ రుగ్మత బాగా పెరిగిపోతుంది కాన్ఫ్లిక్ట్ బాగా పెరిగిపోతుంది మీనింగ్లెస్ డెమొనిస్ట్రేషన్స్ చాలా రాంగ్ ట్రాక్లో పొలిటికల్ ఎడ్యుకేషన్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి ఏమీ బాగులేదు సో నిజానికి అలా అనిపిస్తుంది కానివ్వండి ఏదో ఉంది ఏదో ఈశ్వరుని యొక్క స్కీమ్ ఏదో ఉంది ఉంటుంది దాని ప్రకారం నడుస్తుంది నడవనివ్వండి దాని గురించి లేదు కాబట్టి అచ్చి ఆహా ఈ శరీరము అంటే అలాంటి తోలు బొమ్మల ఆ ఎముకల ప్రోగు ఉంటుంది దాని చుట్టూ కొంత మాంసాన్ని చుట్టూ ఆ ఎముకల చుట్టూ కొంత మాంసాన్ని గడ్డి మాంసాన్ని పెట్టి దాని మీద తోలు పరిచి ఆ తోలిని కుట్టేసి ఆ కుత్తు కనపడకుండా చేసేస్తే అది మనిషి దేహం అంతకంటే దేహం మీద అభిమానం ఉండకూడదు అది ఇది ఫ్లాట్ అయితే ఇప్పుడు దీంతో మనం టు విల్ రిపీట్ ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైం కాబట్టి దాన్ని కండిషన్లో అట్లాపడుతాం అది కండిషన్లో లేకపోతే అది మనం బంధిస్తుంది అది కండిషన్లో ఉంటే మనకి బంధిస్తుంది అందుకోసం కండిషన్ తల్లలో పేరు లేకుండా ఉండాలి ఎందుకు తల్లలో పేర్లు ఉన్నాయనుకోండి పాఠం చదివి చెప్పిన వాడికి తల్లలో పేరు అష్టమానం తల్లలో పేర్లు సర్దుకూడదే పని వస్తుంది అంటే వాళ్ళకి తల్లలో పేరున్నాయనుకోండి అష్టవాది తల్లో పేర్లు చదివితే మృతికొస్తుంది అందుకోసం తల్లలో పేలు ఉండకుండా శుభ్రంగా షాంపూ ఏదో పెట్టుకుని స్నానం చేసి శుద్ధిగా ఎక్కడ పెట్టుకుంటే దానివల్ల ఉపకారం ఏదో ఉందని కాదు అది చక్కటి చుట్టూ ఎర్రగా ఉంటుంది బుర్రగా ఉంటుంది అందంగా అందుకోసం కాదు అదంతా వేస్ట్ అదంతా కూడా అజ్ఞానమే మరి ఎందుకంటే షాంపూతో స్నానం ఉంటే పేలు లేకుండా బ్యాన్ ట్రఫ్ పేలు ఇలాంటివన్నీ లేకుండా ఉంటే పాఠం చదువుకోవచ్చు లేకపోతే దీని ఉంటుంది దృష్టి అంటాం అందుకోసమే దాన్ని శుద్ధిగా తట్టుకోరాము అంతకంటే దాని నుంచి కలిగే ఉపకారం ఏమీ ఉండదు మనస్సుని కూడా శుద్ధంగా పెట్టుకోవడం ఎందుకంటే అదేదో ఉపకారం చేస్తుంది అది చేసే ఉపకారం ఏమీ లేదు మనస్సు చేసే ఉపకారం ఎందుకు పనికిదన్నది వాట్ ఎవర్ ది మైండ్ ఇమాజిన్స్ ఈజ్ వర్త్ లెఫ్ మైండ్ మన దారికి అడ్డు రాకుండా సంప్రసార స్థితికి మనం చేరుకోవటానికి అది అడ్డుపడకుండా ఉంటుంది అంటే దానివల్ల ఉపకారం అదే ఇంకా ఉపకారం లేదు అందుకోసం అనేది మనం సాధనాది చేస్తూ ఉంటాం సో అశరీర అదండి ఆ శరీర అంటే ఏది అశరీర వాయు వాయువుకి శరీరం లేదండి ఏదో ఈవెన్ సిచ్యువేషన్ వాయువుకి అదే దాని శరీరం అన్నట్లు అనిపిస్తుంది కానీ వాయువుకి శరీరం ఉండదు దేవతలకి మధ్యామాంసమయముదైన శరీరాలు ఉండవు ఇది పెద్ద ఇష్యూ మీకు ఎక్కడికైనా సపోజ్ గోటే టెంపుల్ అక్కడ దేవుణ్ణి మామూలుగా ఏదో విగ్రహము పూజ అంటే పర్వాలేదు దాన్ని బాగా ఎక్కువ హడావిడి చేసిన సందర్భంలోకి మీరు వెళ్ళారనుకోండి దేవుణ్ణి ఒక శరీరం ఉన్నవాడికి మళ్ళాగా శరీరంతో పాటుగా శరీర ధర్మాలు ఎన్ని ఉంటాయో అన్నీ ఉన్నవాడికి మైగా ఈ స శరీరులందరూ పెళ్ళం పిల్లలతో వీళ్ళు ఏదో ఒక సంసారంలో ఉంటారో అలాగ వీళ్ళు దేవుణ్ణి అలాగా ఆర్గనైజ్ చేసేసి గడబడి చేస్తూ ఉంటారు ప్రాబ్లం ఇదంతా కూడా సింబాలిజం అండి దీని వెనకాల అర్థనార్థం వేరే ఉందంటే గాడ్ బ్లస్ యూ నో ప్రాబ్లం కాదండి ఇదంతా ఇంతే గల్ని ఇలాగే ఉంటుంది అంటే మాత్రం దీన్ని ప్రాబ్లం తిరుపతిలో ఫస్ట్ వెరస నేను ఆ వెరస దాటలేకపోయాను నా వల్ల కాలేదంతా అమ్మ బాబోయ్ మనం ఎందుకంటే కొనే సాహిత్యం భక్తి సాహిత్యం కదా మనకి మనకి ఎన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు రేమగారి ఎన్ని పఠించవచ్చు అని ఎక్కడో పుస్తకం కనపడితే ప్రింట్ అయిన అక్షరం చదివి ఒక హ్యాబిట్ ఉండడం చదవడం ప్రారంభించా ఆ ఫస్ట్ వర్క్స్ చదివేప్పటికీ చాలు చాలే దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ అని పక్కన హౌ ది హ్యాండిటైజ్ అవుతున్నాం అంతా కరడుగట్టిన దేహాభిమానం తప్ప ఇంకేమలేదు దాంట్లో దేవుడికి మందగ దేవుడికి కాబట్టి అలాగే దేవుడిని భావన చేయకూడదు తిరుపతిలో మిగతా అన్నీ బాగుండొచ్చుందో నాకు తెలీదు నాకు తెలుసున్నది ఆ ఫస్ట్ వ్యర్స సంస్కృతంలో ఉంటుంది ఆ తర్వాత దేవి సంస్కృతంలో ఉండదు కాబట్టి ఎదురుబడి విశేష ఆ ఫస్ట్ వ్యర్స సంస్కృతంలో ఉంటుంది danda the day, you are thand boy that sir and uh, and all that about god how it is very blue kange dor intananda dor symbolism and this symbolic kaladharanamga tayarostu emo endu ganesa na notebook inta padakam anama lenu appudu anleda illa anesa bhagavanthar alpinchar you urukante appudene yesu tappante tappagana మంచిది అచరీరో వాయు తర్వాత కించ ఇంకా ఉన్నాయి వాయువు ఒక్కటే కాదు కించా అంటే ఇంకా విస్తుందని అభిప్రాయం అభ్రం విద్యుత్ తన విష్ణు విచేతానిచ అచరీరాని అంటే ప్రకృతి నుంచి దృష్టాంతాలు చెప్తారు వేదంలో ఎప్పుడూ కూడా వేదం దృష్టాంతాలు అంటే నుంచి సో మేఘముందు ఏదో శరీరం ఉన్నట్టుగా అనిపిస్తుంది నిరుపు అంటే కితం కదా ఇప్పుడు తన దృష్టాంతం గర్జన ఆ గర్జనకి ఏదో రూపం ఉన్నట్టుగా అనిపిస్తుంది రూపం అంటే కంటికు సౌండ్ ఫామ్ అది దాన్ని గర్జను బృహదార్మికుల అన్నారంటే ధా అని వర్ణించింది అలా ఉంది గర్జన అన్న అలా ఉండొచ్చు లేకపోతే ఇంకోటి అంటాడు మృదంగములు ధ్వనిలా ఉండీకృష్ణుడు వేణు వాయిస్తూ ఉంటే మేఘము గర్జన చేసి ఆనందంతో గర్జన చేసి అవేణుధ్వనికి మృదంగ ధ్వని సమకూర్చినట్లు ఉంది అని వ్యాసుడు యుగల గీతమోన తోట భాగవతంలో వర్ణిస్తాడు కాబట్టి ఆయనకి అది తధిక నతం తధిక నతం అన్నట్టుగా దాన్ని వర్ణించారు దానికి ఏదో రూపాన్ని ఇచ్చారు బట్ ఇన్ రియల్ టర్మ్స్ దానికి ఏ లేదు అది అది కేవలము శబ్ద సామాన్యమే దీ సౌండ్ ఎనర్జీ సౌన్యనర్జీలో ఆ రూపం ఆరోపించబడుతూ ఉన్నది స్వతహాగా ఏ రూపము దానికి లేదు అంటే శరీరము లేనిది రూపము అంటే శరీరం ఆ మంత్రంలో తత్ అని ఉంది తత్ యథా ఏతాని అని ఉంది ఆ తత్తుకి చెప్తున్నారు తత్ తర్షాది ప్రయోజనావసానే యథాముష్మాది భూమిస్థాయి దిలోక సంబంధి నమాకాశం వ్యపదిశతి తత్వ అంటే తస్మిన్ సప్తమే అంటే ఆ పరిస్థితి ఎందు ఆ కాలమునందు ఆ దేశమునందు అని అర్థం ఆ కాలము ఆ దేశము అంటే ఏమిటి వర్షం పడింది ఇప్పుడు గాలి వీక్తోంది మెరుపులు మెరుస్తున్నాయి ఉరుములు ఉరుముతున్నాయి అంటే ప్రయోజనం ఏంటి వర్షము పుల్ట ఆదిశబ్దం చేత కొంచెం కూల్ అవటము నేల పంటలు బాగా పండటము ఇవన్నీ కూడా ఆది శబ్దం చేత గ్రహింపబడతాయి అది ప్రయోజనం ఆ పర్పస్ అక్కడ సెర్వ్ ప్రకృతిలో ఆ పర్పస్ సెర్వ్ వండర్ఫుల్ ఎపిసోడ్ వండర్ఫుల్ సీన్ ఈవెంట్ చాలా ఈవెంట్ ఆయుధంటి ఎందు అని అర్థం తనే పదానికి అర్థం ఉంది అటువంటి సందర్భంలో యథా ఎలాగైతే అముస్మాతనుంది అముస్మాత్ అంటే పైతున్నటువంటి అద్విలోకానికి అనుష్మాత అని అంట అంతరిక్ష అంటే అంతరిక్షం ఉన్నది అనుష్మాత్ అస్మాత్ అంటే కింద ఉన్నదాన్ని మన కాళ్ళ మన కంటి ముందు ఉన్నదాన్ని చెప్పినప్పుడు అస్మాత్ అని ఇదంత శబ్దం వాడాలి ఏమండీ ఎక్కడో దూరంగా అంతరిక్షంలో ఉన్నది చెప్పడానికి ఇది అనే చేతితో చెప్పడానికి మీరు ఇదం శుద్ధం వాడకూడదు ఏది వాడాలి అదే శబ్దం వాడాలి అదే శుద్ధం మధ్యనే ముస్ మాత్రం దా అక్కడ నుండి ఈ అంతరిక్షము నుండి ఈ అంతరిక్షము నుండి వేలు పెట్టి ఎవరు వేదము వేదము ఈ అంతరిక్షము నుండి అని అంతరిక్షం ఆ వేదము ఎక్కడ ఉండాలి భూమి మీద ఉండాలి భూమి స్థాక్షుతి వేదం భూమి మీద ఉండే అంతరిక్షాన్ని చూపిస్తుంది అంటే అర్థం ఏంటి ఆ మంత్రమును దర్శించిన ఋషి వేదం అనేది ఆ ఋషి యొక్క రూపంగా ఉంటుంది కానీ వేదం అయితే గాలిలో అలా వెల్లాడుతూ ఉండదు కదా ఆ మంత్రద్రష్ట అయిన ఋషి రూపంగా వేదము నేల మీద నిలబడి అంతరిక్షాన్ని చూపిస్తుంది అని అంటున్నారు భూమిాశతి భూమి నిలబడు ఉన్న వేదము ద్విలోక సంబంధం ఆకాశ దేశం వ్యపదిశటి వ్యపదిశటి అంటే నిర్దేశించుతున్నది చూపించుతున్నది ఆకాశ దేశాన్ని ఆకాశం మీ ముందు కూడా ఉంది అలాంటి ఆకాశం అంటే అవకాశం ఇక్కడ ఉన్న ఆకాశం కాదు అంతరిక్ష దేశంలో ఉన్న ఆకాశాన్ని చూపిస్తోంది అముష్మాత్ అని చూపించి అదృష్టాంతాన్ని తాను అముస్మాత్ ఆకాశా సముఖాయా అవాక్యాన్ని అవంతుమాపన్నాయ్యా అగృహమానాన్ని ఆకాశాక్షతా గతా ఇప్పుడు ఆకాశాత్ముత్ అనే వాక్యాన్ని చెప్తున్నాను ఆకాశం నుంచి ఉద్భవించేది మళ్ళీ తమ స్వరూపాన్ని పొందేసేది ఏమిటి ఈ వాయువు మొదలైనవి వీళ్ళతో వివరిస్తున్న ఏతా అని ఇదంటే యథోక్తం ఏమిటి వాయు అభ్రం విద్యుత్ స్తరణ విష్ణుహు ఈ నాలుగు ఈ నాలుగును ఆకాశ సమాన రూపత ఆపన్నా ఇప్పుడు ఆకాశం చేసి చూశారనుకోండి అక్కడ ఉన్న మేఘానికి ఏ రూపం ఉంటుంది ఆకాశంలో కలిసిపోయి ఆకాశంలో భాగంగానే ఉంటుంది అది కూడా నిరుపు అంతే వాయువు అంతే గర్జన అంతే మేఘ గర్జన కూడా అంతే ఆకాశంతో కలిసిపోయి ఆకాశమే రూపం ఉంటుంది వాయువు యొక్క రూపము ఇది గోడకున్న రూపంలో ఉంటుందా లేకపోతే ఆకాశ రూపంగా ఉంటుందా ఆకాశ రూపంగా ఉంటుంది ఆ రూపముగా ఉన్నది కాబట్టి ఆకాశ రూపంగా వాయువు కనుక ఆకాశంలో కలిసిపోయిన వాయువుని ఆకాశమోనత్సం ఆకాశంలో కలిసి ఉన్న మెరుపుని ఆకాశమోనత్సం అది ఆకాశమేనండి మెరుపు ఎత్తండి అక్కడ ఆకాశమే మెరుపు అని చూపిస్తారు ఆకాశంలో మెరుపు అంటే ఆకాశమే మెరుపు ఎందుకంటే ఆకాశం నుంచి ఇచ్చింది ఆకాశంలో కలిసిపోయింది ఉన్నప్పుడు కూడా ఆకాశ రూపమే మంచిది ఇప్పుడు మళ్ళీ ఆకాశ రూపాన్ని పొందేసి ఆకాశ శబ్దం చేతనే వ్యవహరింపబడుతూ ఉన్నాయి అంతే కదండి ఆకాశం మీద దృష్టాంతం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆత్మ ఆకాశం ఉంటుంది మనం అల్టిమేట్ గా వీ షుడ్ సీల్ ది వన్నెస్ విత్ ది ఎంటైర్ బియ్యం ద్వారా ఉండాలి ఆ బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే సత్ సత్ ఆ సత్ ఏమిటండి ప్రెసిడెంట్ ఒక ఉనికి ఇప్పుడు చూడండి మీరు చుట్టూ ఉన్నారు చుట్టూ ఏముంది అసలు అలా చూద్దాం అలవాటు చేయండి చుట్టూ ఏముంది ఒక ప్రెసెన్స్ ఉంది ఆకాశం ఉన్నది ఆకాశం రూపంగా ప్రెసెన్స్ చుట్టూ ప్రెసెన్స్ ఉన్నది పైన ఏముంది భూమి ఎలా ఉందండి భూమి ఎలా ఉంది ప్రెసెన్స్ వెరీ పవర్ఫుల్ ప్రెసెన్స్ పర్వతం ఎలా ఉంది వెరీ పవర్ఫుల్ ప్రెసెన్స్ కాసెన్స్ భావరూపం జగత్తుని అలా భావరూపంగా చూడండి మీరు ఏదైనా ఒక వస్తువును చూస్తే దానికి నాలుగు లక్షణాలు ఉంటాయి అది ఉంది తెలుస్తోంది పేరుది రూపం ఇది నాలుగు అష్టిభాతి నాలో రూప ఐదోది పెట్టుకోండి ప్రియము నాకు బాగుంది నాకు నచ్చింది అంటే నచ్చడం ఒకటి నచ్చిబోట అంటే వీడి అప్పుడే ఆల్రెడీ దాని మీద మనస్సు ప్రాజెక్ట్ చేసే ఈ రాజ దేశాలను ముందు పక్కన చేయండి తీసుకుని అవుతాడు తర్వాత ఇంకెన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి నామరూపాలు మిత్య మనస్సులో అనుభవానికి వచ్చే ఓ రూపానికి మనస్సు తెచ్చుకున్న ముద్దు పేరు నామం ఆ రూపము మనస్సు చేత కల్ప మనస్సు యొక్క ఆ పేరు కూడా మనస్సు యొక్క సంకల్పమే తీసిపారాయణ అవుతారా నామరూపాలు తీసుకురాయండి ఇదేమి ఉన్నది తెలుస్తున్నది కాదు ఇప్పుడు చూడండి జగత్ ఉన్నది తెలుస్తున్నది తెలుస్తున్నది గురించి బదులు తెలుసుకొని ఎలాగో తెలుసుకోని ఉంది దాని గురించి ఇంకా మెండబెట్టుకోకండి అది ఎలాగో ఇది ఇంప్లాయిడ్ ఇప్పుడు చూడండి జాగ్రత్త ఉన్నది ఇప్పుడు చెప్పండి సర్వం కలి బ్రహ్మ కరెక్టేనా కాదు బస్ దా ఆ లెవెల్ కు వీడిని తీసుకెళ్ళాలి అందుకోసం ట్రైనింగ్ ఇచ్చేప్పుడు చిన్న లెవెల్లో ట్రైనింగ్ ఇస్తే పెద్ద లెవెల్కు వెళ్తారు అందుకోసం చిన్న లెవెల్లో ట్రైనింగ్ ఏమిటి మేఘము అదే ఆకాశమేనా కాదు మేఘ మేఘము అనే పది చిన్న ఆకాశం దృష్టికి వెళ్ళి అలాగే నాలుగు దృష్ట్యా ఈ నాలుగుంటికి స్పేస్ లాగా చూడడం ప్రారంభించు స్పేస్ ఈజ్ నాట్ అన్బౌండ్ ఈజ్ నెస్ అన్బౌండెడ్ ఈ స్పేస్ టేబుల్ అంటే ఏంటి బౌండరీలు ఉన్నా యూజ్నెస్ టేబుల్ అంటే ఆకాశం అంటే బౌండరీలు లేవు ఈజ్నెస్ కి ఆకాశం ఆ లెవెల్ కు వీడిని తీసుకెళ్ళాలి నామరూప బుద్ధి నుండి నామరూపంలో అతీతమైన ఆ అస్తిత్వం ఆ యూజ్నెస్ వైపుకి వీణ్ణి తీసుకెళ్లాలి అది వేదాంతం అంటే అది మరింత నామరూపాలకి కట్టేసి వీటి ఈ నామం ఈ రూపం ఈ నామం రూపం అలాగా నామరూపాలు నెంబర్ ఆఫ్ గాడ్స్ ఇన్యూమరబుల్ గాడ్స్ ఇన్యూమరబుల్ స్టోరీస్ స్టోరీస్ అంటే రూపాలు గాడ్స్ అంటే నామరూపాలు అవి నామరూపాలు ఇవి నామ గాడ్స్ సంఖ్య పెరిగిపోతుంది స్టోరీల సంఖ్య పెరిగిపోతుంది అదేమో ఏమి తమ ఒక కంక్లూషన్ ఉండదు ఎవరి స్టోరీలు వాడికి పవిత్రం వాడి వాడికి ఇంపార్టెంట్ వీడి స్టోరీలు ఇంపార్టెంట్ ఒకదానికి ఒకదానికి ఉండదు ఈ స్టోరీలు ఈ రెండు స్టోరీలు రెండు రకాల స్టోరీలు రానట్టుగా అక్కడ నుంచి జెరూసలం నుంచి ఇంకో కొత్త రకం స్టోరీలు మొత్తం ఇక్కడ వీళ్ళందరికీ నేర్పేయడానికి వాడు ప్రయత్నం వల్ల ఉంటాడు వాడివన్నీ కొత్త స్టోరీలు ఆ పాలు గారని ఒక ఆయన ఉన్నాడు ఆయన స్టోరీలన్నీ కొత్త కొత్త స్టోరీలు అన్నీ చెప్తాడు ఎవరు చెబుతూ స్టోరీలు చెప్తాడు ఇమాను పెంతిపోస్తు దేవునితో ఇట్లు పనిచాం అంటే ఇంట్లో ఆయన చెప్పి అలా ఉంటాయి రాముడు కృష్ణుడు స్టోరీలు వాడికి పనికిరావు అతగాడికి అతగానికి పెంతిపోస్తు దేవుడు ఇమాన్యుడు ఇలా ఇలాగే ఉంటాయి అడుగులు ప్రత్యారాలు తెచ్చి ఇంగ్లీష్ పదానికి ఆయనకు అసలు ఆయన చెప్తూ ఉంటాను స్టోరీలు ఎక్కువైపోయాయి పూపనే స్టోరీ ఈ స్టోరీలు కరెక్ట్ కాదని ఆ స్టోరీలే కరెక్ట్ అని ఇది ఒక మోడర్న్ ఫ్యాక్ట్ ఇది కాదు మా స్టోరీలే కరెక్ట్ అని ఒక ఫామ్ అంటారు మేము చెప్పి స్టోరీలే కరెక్ట్ మిగతా వాళ్ళ స్టోరీలు మీరు పట్టించుకోకండి వాటి దోరకు వెళ్ళకండి మా స్టోరీలు ఏమని ఉంది ఆ దక్షన్ లేవో మాకేమండే అని ఇంకొక ఆయన ఎందుకు వచ్చినాయి స్టోరీలు ఉన్నాయి స్టోరీలు చెప్పడానికి హ్యారీ పాటర్కి పాఠం ఎందుకుండే ఎవరికి వాడు జరుగుకుంటే సార్ ఎవరికి నేను ఒకసారి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏదో పుస్తకం చదవాలి నాన్నగారి పుస్తకం పాఠం చదువుతానంటే ఎదురే ఆ పుస్తకం నువ్వు పాఠం నేను పాఠం చెప్పడం నువ్వు సౌరవైనా సిద్ధి పెట్టుకోని నువ్వు చదువుకోని ఇంతకాలం సంస్కృతం చెప్పి వెళ్ళి ఆ ఇంక పాఠమా పాఠం చెప్పి వాళ్ళు ఏదో ఉందా అని పాఠం చెప్పాలంటే అంతేకాని వ్యాక్రతమో మీమాంసో లేకపోతే వేదాంతమో పాఠం చెప్తారు కానీ పంచతంత్రం నాన్నగారు పాఠం చెప్పాలంటే పంచతంత్రం పాఠం ఎంత నువ్వు చదువుకోకపోవట్ కానీ లేదు స్టోరీలు వీళ్ళందరూ చెప్పలేదు ఉండేవాళ్ళంత స్టోరీ మీరు చదువుకోలేను అంటే దానికి కూడా వీడికి వెయ్యి మేము ఎలా కుర్చీలో కూర్చొని ఉంటామో మీరు కథలు కాదు ఆక్రదేశ్వర టైంకి ఇంటికెళ్ళిపోయి కడప ఫోన్ చేసి కోల్సిన ఉంటారు ఆ కథలు మీరు చెప్పేస్తే మా అకౌంట్లో పుణ్యం పడిపోతూ ఉంటుంది దట్ ఈస్ అది తాగిడం అది నువ్వు ఇలా కథలు అన్నీ వినేస్తూ ఉంటే కొంతకాలంలో దానికి తాగడం అంటే జ్ఞాన ఆత్మస్వరూపాన్ని శ్రవణం చేసిన అభిప్రాయంగానే కథలు వినమని కాదు కథలు ఎందుకంటే విన్నాం ఆ కథ ఏంటో గొప్ప సందేశం ఉంటే అది వేరే కాబట్టి కథలను ఎందుకన్నానంటే నామరూపాలు కథలు అంటాయి నామరూపములకు అతీతమైన ఆ ప్రెసెన్స్ ఇన్ఫినిట్ ప్రెసెన్స్ వైపుకి మనిషిని నడిపించాలి అది ప్రయత్నానికి కాదు కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను అన్ని కథ నుంచి ఒకటి కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఆసక్తి చెప్పడం కోసం మంచిది ఇప్పుడు ఈ ఆకాశాక్షతాంగతాం ఇదంతా దృష్టాంతం ఇంకా దార్ష్టాంతికంలోకి రండి దార్థాంతికం చూడాలి కదా అసలు దేనికోసం చెప్తున్నది ఈ పాయింట్ అంతా యథా సంప్రసాద అదిద్యావస్థాయా శరీరాత్మభావమేవా సంప్రసాదము సమ్యక్ ప్రసీదత్తిస్తుంది అంటే దేని ఏ స్వరూపమునందు విలీనమై ప్రతిదినము మనము దేహానికి ఇంద్రియాలకి మనస్సునికి ఒక తేజస్సుని సంపాదించుకుంటూ ఉన్నామో ఏ స్వరూపమునందు విలీనమైనప్పుడు మాత్రమే ఫ్రెష్నెస్ అండ్ టోటల్ రిలాక్సేషన్ మీకు అనుభవానికి వస్తోందో దానికి కాలుష్య రహితమైనటువంటి ఆ మనస్సుకు అతీతమైన ఆత్మ చైతన్యానికి దోయెస్ ఆఫ్ ది ఈ సంప్రసాద అని చేయడం అది సంప్రసాదం అంట ఆ సంప్రసాదము అది అనంతమైన ఆకాశం మేఘ లెవెల్లోకి చిక్కుకుపోయినట్టుగా ఆ సంప్రసాదము అజ్ఞానం చేత అజ్ఞానావస్థలో శరీరమే అయిపోయింది శరీరాత్మభావమే ఆపన్నీ సింగ్ పిటిబుల్ థింగ్ దట్ ఇట్ హెస్ ఐడెంటిఫై అంత దురదృష్టం అదే కానీ మరొక దాన్ని పొంది లేదు పొంది ఇప్పుడు మళ్ళీ ది రివర్స్ ఆపోజిట్ తాని చూతాన్ని అముష్మాత్ ద్విలోక సంబంధిత ఆకాశదేశాత్ ృత్త ఈ నాలుగు వాయువు ఆకాశ అభ్రము నెరుపు తర్వాత గర్జన ఈ నాలుగు ఇవి తథాభూతాన్ని ఆ విధమైన నామరూపములు కలిగినవై అపుస్మాత్ ద్విలోకేసిన ఆకాశ సంబంధిన ఆకాదేశాత్ సముత్తిష్ట అముస్మాత్ సమర్పిస్తుంది ఈ ఆకాశం నుంచి ఈ ఆకాశం కాదు ఈ ఆకాశం కాదు ఈ ఆకాశం అంటే ద్విలోకానికి సంబంధించిన అంటే అంతరిక్షమో ఆ పైన ద్విలోకము ఆ ఆకాశ దేశం నుంచి ఇవి పుడుతున్నాయి పుట్టినప్పుడు ఎందుకు పుట్టాయి ఏదో ఒక ప్రయోజనాన్ని నిర్వర్తించడం కోసం పుట్టాయి ప్రకృతిలో ఒక అర్థం వర్షించక ఆదిశుద్ధం చేతనం వాయు సంచారకు చేసినట్లయితే ప్రాణికోటి అభివృద్ధి చెందుతా ఇటువంటి ప్రకృతి ప్రయోజనం ఏదో ఉంటుంది వాటి కోసం అవి పుట్టాయి ఆ ప్రయోజనాన్ని నిర్వర్తించేసి మళ్లీ ఆకాశంలోనే విలీనమైపోయి తమ పుస్వరూపాన్ని పొందుతాయి వాటికి విముక్తి లేదు అదేవిధంగా మనం కూడా ఏదో ప్రారంభ కర్మ ఫలాన్ని అనుభవించటం కోసం ప్రారంభ క్షయం కోసం ఒక పరిచ్ఛన్నమైన దేహాన్ని నెప్పిని వేసుకుని పుట్టాము ఇది ప్రారంభ కర్మక్షయం కోసం వచ్చింది కానీ దేహం అదే నేను అనుకుని కట్టుబడిపోయి దాంట్లో బంధింపబడ్డం కోసం రాలేదు దాని నుంచి బయటపెడతా కొంతమంది జైల్లో పెడితే ఆ జైలు అధికారి పిలిచేసి జైలు శిక్ష అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాయా అంటే నేను వెళ్ళినట్లే వాడు అక్కడే ఉంటాను ఎందుకు ఇక్కడే అమెరికాలో మించిన ఒకటి జరిగింది ఒకతనికి అనారోగ్యం ఉంది ఇది పేపర్లో వచ్చింది అనారోగ్యం ఉంటే ఆ ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతుంది ఆ వైద్యం చేయించడానికి డబ్బులు లేకపోయాయి అమెరికాలో అందుకే అసలు నన్ను ఏం చేసేదంటే ఓ స్టోర్ దగ్గరికి వెళ్ళాడు ఆ స్టోర్ దగ్గరికి గ్లాస్ కలుపుకో రాయి తీసుకుని ఆ స్టోరు గ్లాస్ నీడకు వచ్చేసాడు అదే ఇండియాలో వర్క్అవుట్ కాదు ఇండియాలో అయితే ఆ యజమాని ఆ స్టోరు ఓనరు ఆ వర్కర్ సోర్సెస్ కిట బాగాస్తారు ఇన్స్ చేస్తారు అక్కడ ఇక్కడ వర్క్అవుట్ కాదు అమెరికాలో అలా ఏమి దాన్ని జాగ్రత్తగా నైన్ వన్ వన్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే వాడు వచ్చి వీడిని అరెస్ట్ చేస్తాడు దీన్ని స్టోర్ సోటో తీస్తాడు తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు ఇస్తారు అంతా జంతుల మనసు వ్యవహారంగా నడుస్తుంది అక్కడ ఒకరిని ఒకళ్ళు కొట్టేయడాలు తిట్టేడాలు ఉండవు ఇంటి గురించి ఉండవు వీడిని అరెస్ట్ చేసి జైలు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు నిలబెడితే ఎందుకు అలా చేసేవాని అడిగేడు మ్యాజిస్ట్రేట్ శిక్ష వేసేయండి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకున్నందుకు డబ్బులు లేవు నేను శిక్ష వేసినట్లయితే జైల్లో ఉన్నప్పుడు జైలు అధికారులు వైద్యం చేయిస్తారని నేను అలా చేశాను అని చెప్పాను అంటే ఆ మ్యాజిస్ట్రేట్ స్టర్న్ అయిపోయాడు మెడికల్ ఒపీనియన్ అడిగాడు శిక్ష విధించినందు ఇతనికి ఎంతకాలం వైద్యం చేస్తే ఇప్పుడున్న ఈ వ్యాధి మెడికల్ ఒపీనియన్ అడిగాడు డాక్టర్ల ఒపీనియన్ ఏమని చెప్పారంటే పరీక్ష చేసి ఇతనికి మూడు నెలలు వైద్యం చేస్తే తగ్గుతుందని చెప్పారు అప్పుడు మూడు నెలలు శిక్ష విధించాడు ఎక్కడి నుంచి కింద నోట్ పెట్టాడు అతనికి వైద్యం జయించండి అవ్వ అని కూడా నోట్ పెట్టాడు జైలు అధికారులు ఒక ప్రయోజనం అంత ఆ రకంగా జైల్లో నుంచి బయటపడాలంటే కూడా కొంతమంది ఇష్టపడతారు ఎందుకంటే జైల్లో కూడా ఆధాలు ఉంటాయి ఆ విధంగా నుంచి బయటపడడానికి కూడా మనిషి సంసార బంధాన్ని ప్రేమిస్తూ ఉంటుంది ఒక వెస్టెంట్రెస్ట్ డెవలప్ చేస్తూ అప్పుడే కంగారు లేదులే మోక్షానికి దానికి ఆత్మజ్ఞానానికి కంగారు లేదు స్వామీజీలు ఇలాగే చెప్తూ ఉంటారు వాళ్ళకి పని పట్టం మనం ఇలా సంసారంలో ఇలా కొంతకాలం ఉండడమే బాగుంటుందని అనుకుంటారు తప్పిస్తే వెంటనే సంసారం నుంచి బయటకు వచ్చేయాలని అలా ఉండకూడదు ఈ వాయువు ఇవి ఎలాగైతే తమ తమ ప్రయోజనాలను నిర్వర్తించిన ఆకాశంలో విలీనం అలాగే మనం కూడా ఏదో హస్తాస్తా ఎదురు వచ్చేసినా ఇంకా ఇంకా సంసారాన్ని ఇంకా పరిశీలి చేయకూడదు దాన్ని పక్కన పెట్టేసి మన స్వరూపాన్ని తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి అనే దృష్టాంతం ఇది మళ్ళీ క్లాస్ లో అడిగిపోతా ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణము ద్యే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమివాదశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురు హరి